చంద్రశేఖర్ సార్ పరిశుద్ధుల సౌవాహిక దర్శకాల సుచితంగా కాపాడి కటి మగనాళ్లైనా శిరానికి నూతనమైన కృపను సహాయం శక్తిని ఆత్మను బనాన్ని జరిశుద్ధి మాకు అందరికీ కనుగరించి నడిపించండి మేము ప్రతి మార్గంలో తరాలని చేయండి చేయి ప్రతి పనుల గురించాం ఈ ఆరం సట్ల మీరే ఆధిపత్యం బయట చదువుకోవాలతో ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మీరే మహిళలు చదువుకోవాల వినాలా అవును సభ మీద చూపించాలా దాని ప్రకారం మేము జీవించాలా చైనా అనుభవం వాక్యాలను అన్నింటినీ ప్రకటించాలా ప్రతి సాక్ష్యాన్ని మాకందరికీ అనుగ్రహించండి మేము ప్రార్థనలు విషయం దేమంటున్నారు ఆసక్తితో ఈ యొక్క ప్రాంతంలో వాటిలో మేము గడపలాగా సహాయపడమని ఆపిస్తాం అనేకమైన ఆర్థిక విచారణ చేత ఈ లోకంపు కొట్టుకొని పోతుంది ఈరోజు వైరస్ బాధితులు ప్రభావ కుటుంబాల్లో చాలా భయంకరంగా లే ప్రభావ కానీ మిమ్మల్ని చూస్తలే ప్రోగా ఈ రాసిన ప్రోగా సంపరించమనిక ఆపిస్తాం క్షమించమని కాపాస్తాం మీకు అనేది నాకారం అని ఆపిస్తాం మీరు ఆకర్షించుకోకపోతే అందరు నశించిపోతారు నేను సహాయపడమంటూ ఆపిస్తాం నేను కొత్త వదలాలి అనేక పద్ధతి మీరుస్తాం ఆత్మని పొందుకోకుండా నడిపిస్తుంది తవ్వ వాటి మీద మేము ఆధారపడకుండా మీ వాక్యం మీద ఆధారపడి ప్రతి క్షణం దాన్ని చేసుకుంటూ మేము జీవించాలనే భయపడం శివరాత్రి ధ్యానం పెద్ద నడిపవ్వకృత అనుగ్రహించమని ఆటిస్తున్నాం వివిధ కాలం తర్వాత ఏరే మక సహజంలో నడిపిస్తుంది ఆనంద ఆశ అధికారు ప్రార్థిస్తుంది ప్రాధాన్యత వాళ్ళకారి చిన్నపిచ్చమ్ కృష్ణు సార్ సార్ ఒక పాటు పడతారు దను ఓ నా దుయే తు రాజా నీనూ నేతీ చేీనా మూను సదా నిసన తెలుగును నీనా మూను సో తెలుసును ఓ నిన్ను నేతి చెదను అనుదినము నిను అనుదినము నిను సుతి చెదం గణబు చేయు సుందు నూ నేను కనాబు చేయు నేను ో నాదు రాజా నీ నే చేదను వర్ణించదని వర్ణి చెదని క్రయ క్రయ క్రియలాను వర్ణించదనే క్రియను మరి చేదని మంచితనా రించెదని మంచితనబు ఓ నాదు రాజా నేను నేదను రక్షణ గీతమునే పాడదను రక్షణ గీతము నే పాడదను నిశ్చయ జయ ధ్వని నే చేసెదను నిశ్చయ జయ్వని నే చేసను ఓ నా దుయేసు రాజ నీను నేతను విజయా గీతము వినిపించదను విజయా గీతము వినిపించదను భీంచెద జీవితమంతయును భజీంచెది వితమంతయును ఓ నాదు రారీక్షణ పూనా పరికించెదనా ప్రభురా కడను పరికించెదనా ప్రభురా కడను ేతు రాజా నీను నేతను నీనా మూను సెసనుంచును నీనా మూను సెసో తించును ఈ రోజు యాక్చువల్ గా సంపత్ బ్రదర్ వాక్యం చెప్పాల్సింది సంపత్ బ్రదర్ అవైలబిలిటీ లేనందు వల్ల చెప్పిన కావాల్సి వచ్చి ఎవరికి ప్రేరేపడగలిగితే వాళ్ళు చెప్పొచ్చు ఎందుకంటే రిచువల్ లాగా పెట్టుకున్నాం కాంతకాలం హండ్రెడ్ డేస్ పంతుల చొప్పున ఒకరి తరత ఒక కానీ ఇప్పుడు ఈ దశలో నా ఒపీనియన్ ఏంటంటే ప్రేరేకపరం కలిగిన వారు చెప్పడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఫైనల్ డేస్ లో దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు ఐఎమ్ విల్లింగ్ లాడ్ ప్లీజ్ సెండ్ మీ అంటే చాలు అన్న నడిపిస్తాడని నేను విశ్వసిస్తున్నాను ప్రార్థన చేస్తాం చిన్నగా వర్షదు రంగు తండ్రి గొప్ప దేవ మీకే మదనాలయనాగా మీ తండ్రి మీరు గొప్ప దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి మీరు తప్ప ఇంకొక దేవుడు లేడని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ క్షేణం అవును మీరు తప్ప ఎవరు మాట్లాడే దేవుడు కాదైనా అంత తెప్పక నాళ్ళు రమ్ ప్రభావి మనుషులు పూజిస్తున్నారు మనుషులు తయారు చేసుకుని మనుషులు వాటిని పూజిస్తారు ప్రభా ఎందుకంటే వారికి జ్ఞానం కొద్దువైనా కానీ మీలో జ్ఞానం ఉంది ప్రభావ ఏ యోగ్యత మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు మీ తట్టు ఆకర్షించుకున్నారు విడుగా స్వీకరించినారు మీ యొక్క పరిశుధాత్మాభిషేకం అనుగురించి దీవారాత్రులు కాచి కాపా మీకు వందాలైనా మీ యొక్క జీవాన్ని మాకు అనుగ్రహించినారు ప్రభా దాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు అయినా ప్రభా ఇప్పుడు మేము యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా భద్రపరచులు ఎందుకంటే సైతాన్ని దొంగిలిస్తారని వాక్యం ఉంది బ్రహ్మ వాటిని దొంగలించి తీసుకొని వెళ్ళిపోతారు ప్రభు వాక్యాన్ని మాదనియకుండా మేము దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా బ్రహ్మ జీవన కాలంలో అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దాన్ని మేము పాటించాలా అద్భుతాలు చూడాలా అనుభవ ప్రతి చోట మేము వాటిని ప్రకటించాలి అటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసుక్రీస్తు నామని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యూహాను కొన్ని వాక్యాలు ధ్యానించడానికి నాశపడుతున్నాను ముఖ్యంగా ఇవన్నీ మనము అనేక పర్యాలు ధ్యానించిన వారమే అనేక ప్రాంతాల్లో ప్రకటించిన వారము అనేక పాస్టర్లు చెప్తుండగా సంఘాలలో విన్నవారం కాబట్టి వ్యూహానువార్త పదవ అధ్యాయము పదవ వచనం యూహాను పదవచ్చనం దానికి ముందు మన ప్రభు తన గురించి మాట్లాడుతున్నాడు తొమ్మిదవ నేనే ద్వారము నా ద్వారా ఎవడైన ప్రవేశించలే రక్షిపబడున వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయి చుండును ఇది కూరలకు సంబంధించింది మన ప్రభుత్వం ఆయన తప్ప ఎవరు కూడా అసలైన ద్వారం కాదు మార్గం కాదు అనేది అక్కడ హెచ్చరిస్తున్నాడు నా ద్వారా తప్ప ఎవడైనా లోపలికి ప్రవేశించలేడు బయటికి బుల్లెడంటున్నాడు అంటే రక్షింపట్ట వారు బయటికి రావాలా అన్న విషయానికి అర్థం చేస్తాడు లోపలికి పోవడం అంటే ఏంటి ఆయన సన్నిధి ప్రతిరోజు ఉదయం లేసినప్పుడు ఆయన సరిధిలో గడపడం లోపలి పోవడం అర్థం చేసుకుంటాను ఉదయం నిద్ర నుంచి లేయంగానే ఫస్ట్ మన అబిలేషన్స్ కాగానే ఆయన సరిధిలో కూర్చోవాల కూర్చొని ఆయన తను సంభాషించాల ఒక పసివాడు పిల్లవాడు తండ్రితో ఎట్లా సంభాషిస్తాడో సంభాషించాలని వాక్యం హెచ్చరిస్తాం ఆయన సరిధిలో కూర్చొని ఆయన తనే ధ్యానించాలా ఆయనతో ఆరాధించాలని ఆయనతో సంభాషిస్తూ అనేకమైన ప్రశ్నలు అడుగుతా ఉండాలి ఏ విధంగా ఎట్లా జీవించాలా ప్రవ్వా ఇది ఎట్ల ప్రవ్వా అది ఎట్ల ప్రభ ప్రతి చిన్నవి మనం ప్రభుని అడగనేది ఆ జ్ఞాపకం చేయవడుతుంది తర్వాత బయటికి పోవచ్చు బయటికి వచ్చు అన్నాడు కాబట్టి బయటికి కూడా వెళ్ళాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు సరే మేత మేయడం అంటే ఏదనేది మనం అర్థం చేసుకోవాలి దేవుని వాక్యం కాదు ఈ లోపతి జీవితాలను కూడా జ్ఞాపకం చేయబడుతుంది కరియర్స్ కి సంబంధించింది లోపల ప్రభు సన్నిధిలో గడపాల లోపల ఆ యొక్క పర్లోకం దిగి వచ్చిన మన్నా కదా మన ప్రభుత్వ వాక్యమే మన్నా కాబట్టి లోపల ఉంటూ మన మేడం నేర్చుకోవాలా దాని తర్వాత వెళ్లి మేత నేర్చుకోవాలా అంటే ఈ లోకంలో పోయినప్పుడు ఈ రీతిగా మనం మన ఉద్యోగాలే కాని మన కెరియర్సే గాని మన బిజినెస్ లేని ఎట్లా వాటిని ప్రమోట్ చేసుకోవాలా ఇది ఆయన సన్నిధిలో లేకుండా పోవడం చాలా ఎక్కువ ఇప్ప రోజులలో లోపలికి పోకుండా పొద్దున్నేసి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం మనం ఆఫీసెస్లలో అక్కడ పోయినాకే సమస్యలు వస్తా ఉన్నాయి మనం అయితే ఈ హెచ్చరికలన్నీ మనం ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయం నాకు నిన్న మధ్యాహ్నం పూట దంటస్థించింది మధ్యాహ్నం అంటే అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ అనుకుంటా పదవ వచనం మరోసారి తిరిగి ధ్యానిస్తున్నాయి ఎందుకంటే ఇది రెగ్యులర్ గా ధ్యానిస్తా ఉంటే పదవ వచనం పదవ వచనంలో ఏమంటే దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును ఇది దుష్టునికి సంబంధించింది ఎందుకంటే ఆయన తొమ్మిదో వచనంలో తన గురించి మాట్లాడుతున్నాడు ప్రభు నేనే ద్వారా అంటున్నాడు కానీ పదో వచనకు వచ్చినప్పటికీ దొంగ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మనము లోపలికి పోవచ్చు బయటికి వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు వచనం గురించి హెచ్చరిస్తున్నాడు ఈ లోపలికి పోయినా వాడు పోనీయాడు బయట కూడా మిమ్మల్ని సరిగా జీవించలేడు ఎందుకంటే వాడు దొంగ వాడు ప్రతి దశలో ఏం చేస్తాడంట వాడికి వాడి పర్పస్ అంతే వేరేది లేదు దొంగతనమును హత్యను నాశనము ఈ మూడు వాడు చేస్తా ఉంటాడు దొంగతనము హత్య నాశనము దొంగతనం అంటే మీకు తెలుసు అంటాడు హత్య అంటే కూడా స్టీలింగే హత్య అంటే దొంగలించడం దాని తర్వాత నాశనం నాశనం అంటే కంప్లీట్ గా స్టీలింగే బట్ ప్రతి దశలో వాడు స్టీలింగే చేస్తుండడు మనిషి నుంచి అంటే హెచ్చరిస్తుండ్రు ప్రభు కానీ మరి దేనికి రాడంట అంటే వాడికి ఇంకా వేరే పని లేదు లోకంలో సైతానికి వేరే పని ఏది లేదు వాడు కేవలం దొంగతనం చేయాలా హత్య చేయాలా నాశనం చేయాలా అయితే దాని తర్వాత ప్రభు తన గురించి మాట్లాడుతున్నాడు అది మనం కొంచెం ఆశ్చర్యంగా అది చాలా ఆసక్తితో వినాల్సిన వాక్యం గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశంగా చెబుచున్నాను బొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును ఈ రెండో పాయింట్స్ గురించి నేను కొంచెం డీటెయిల్ గా గణించాలనుకుంటున్నాను ఈరోజు ఆయన ఎందుకు వచ్చిందంటే మన ప్రభు ఈ అంటే తన బిడలకు ఇప్పుడైతే మనము మన పాపాలు పాప క్షమాపణ కోరుకుంటాం ఆయన సన్నిధిలో వచ్చి పశ్చాత్తపడి బ్రహ్మ నా పాపలు క్షమించిన ఆయన నన్ను బిడ్డగా స్వీకరించు బ్రహ్మ ఆయన ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో ఆయన అంటున్నాడు నేను ఆల్రెడీ మీ కొరకు నా యొక్క జీవాన్ని ప్రాణాన్ని పెట్టినాను కాబట్టి మీరు అర్థం తీసుకోవాలా నేను గొర్రెలకు మంచి కాపురిని మంచి కాపుని గొర్రెలకు తన ప్రాణం పెట్టును అంటే ఆయన ఆల్రెడీ ప్రాణం పెట్టి అక్కడ ఎక్కడ కల్వరి శిలలో ఆ ప్రాణం పెట్టినప్పుడు దాన్ని మనం తీసుకోవాలి కదా ఇప్పుడు మనము ఇంటికి వస్తాము పేరెంట్స్ ఏం చేస్తారు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకు వరకు స్వీట్స్ ఫ్రూట్స్ ఏదో తీసుకొచ్చి పెడతారు టేబుల్ మీద వాళ్ళు పిల్లలు ఏం చేయాలా అది తీసుకోవాలా తీసుకోకుంటే పేరెంట్స్ బ్లేమ్ చేయడానికి వీల్లేదు కదా అది ఆడ పెట్టిండి టేబుల్ మీద పెట్టిండు ఫాదర్ కానీ మదర్ కానీ బయట నుంచి తీసుకొచ్చి ఫుడ్ సిస్టర్ ఫుడ్స్ మనం పిల్లలు పోయి తీసుకోకపోతే పేరెంట్స్ని బ్లేమ్ చేస్తామా పిల్లల్ని బ్లేమ్ చేస్తామా ఈరోజు ఒక ఇస్త జీవితాల్లో జరుగుతుంది ఏంటంటే ఆయన ఆల్రెడీ ప్రాణాన్ని పెడితే వీళ్ళు ఎందుకు దాన్ని తీసుకుంటలేరు మనం ప్రాణం తీసుకోకపోతే ఏం తీసుకుంటున్నాం ఆయన ప్రాణాన్ని తృణీకరిస్తున్నాం అంటే నిర్లక్ష్యం చేస్తున్నాం కొన్నిసార్లు లేని విషయానికి యాక్కిపోయి తీసుకుంటాను ఫ్రిడ్జ్లో మనం ఫ్రిడ్జ్ సిస్టమ్స్ అలవాటు ఉన్న వారి నేను తెలుస్తుంది బయట నుంచి ప్లాస్టిక్ ప్యాకెట్స్ నుంచి తీసుకొచ్చి కూరగాయలే కానీ ఫ్రూట్సే కానీ అవన్నీ తీసుకొచ్చి అందులో పెట్టేస్తూ ఉంటారు వండినాక కిచెన్ లో డిషెస్లలో అన్ని కర్రీస్ కానీ రైస్ కానీ చిన్న చిన్న డిషెస్ అన్ని ఫ్రిడ్జ్లో వెళ్తారు బయటికి కనిపించినంత మటుకు వాడేస్తూ ఉంటారు కనిపించినవి అక్కడే వండిపోతూ ఉంటాయి వన్ వీక్ తర్వాత చెడిపోవడం మరి తీసి పడేయడం అట్లా జరుగుతుంటాయి అంటే పదకొండవాల చూస్తున్నాం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల గొరకు తన ప్రాణము పెట్టింది పట్టిన మన ప్రభు అక్కడ ఆల్రెడీ తన ప్రాణాన్ని పెట్టింటూ అది మనం తీసుకుంటలేమనేది ఒక జ్ఞాపకం చేయబడుతుంది చూడండి ఆ ప్రాణం తీసుకోకపోతే మన ప్రాణాన్ని మనం లైఫ్ అంటే ఇంగ్లీష్లో ఆ లైఫ్ ని మనం తీసుకోకపోతే మనము ఎక్కడ జీవించుతున్నాం ఈ లోకంలో శరీరాలు బలహీనంగా అయిపోతున్నాయి మానసికంగా విధంగా పడిపోతున్నాము సాంఘిక పరంగా అభివృద్ధి చెందలేని ఉంటున్నాము ప్రతి దశలో మనము బలహీనలుగానే ఉండిపోతున్నాము ఎందుకంటే ఆ లైఫ్ ని మనము తీసుకుంటలేము వాడుకుంటలేం పాయింట్ ఏంటంటే అక్కడ చెప్తున్నాడు పదవ్ వచ్చినప్పుడు చివరి భాగంలో బుర్రలకు జీవము కలుగుటకు తర్వాత అది సమృద్ధిగా కలుగుటకు నేను హైలైట్ చేస్తున్నాను సమృద్ధిగా ఆయన జీవము మనకిచ్చాడు అంటే ప్లెంటి ప్లెంటి ఆఫ్ లైఫ్ ఇచ్చేడు కానీ మనము పార్ట్లీ లైఫ్ తీసుకుంటున్నాం సమృద్ధి లైఫ్ తీసుకోకుండా ఇప్పుడు అది ఇంగ్లీష్లో చెప్పాలంటే గ్రేటర్ లైఫ్ అని ఉంది అబండెంట్ లైఫ్ అని ఉంది అబండెంట్ లైఫ్ అంటే మినిమం లైఫ్ కూడా ఉండాలి కదా మెజర్మెంట్స్ చూస్తే సైంటిఫిక్ ఆలోచిస్తే అబండెంట్ అని ఎందుకు చెప్పిండు నేను ఫస్ట్ పాయింట్ అక్కడ హైలైట్ చేసింది ఏంటంటే గొర్రెలకు జీవము కలుగుటకును అన్నాడు అంటే అది మినిమం అన్నట్టు మినిమం రక్షణ మార్గం ఇచ్చిన ఆయన రక్షణ పొందుకున్న వారికి అందరికీ అదర్వైజ్ మనం పాపంలో నశించి చచ్చిన వారం కదా ప్రతి ఒక్కరు పాపంలో చచ్చినవాడై ఉంటే ఆయన జీవింపజేస్తుండడు నువ్వు పాపం క్షమించడం ఎప్పుడంటో ఆయన జీవం నీళ్ళకి అంటే మరణం నుంచి జీవంలోకి మనం బోర్లకు జీవం కలుగుంటాక ఆయన అది సమృద్ధిగా కలగాలంటే ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు మన కాలం ముగించుకునేంత వరకు అబండెంట్ గా ఆయన లైఫ్ లో ఎదగాల్సింది పోయి ఎక్కడ ఉన్నాం జీవితాలు కనిపిస్తుంటే ఎక్కడ ఇస్తున్న ఉద్యోగ ప్లేస్లలో సఫరింగ్ చర్చి సిస్టమ్ అవి సఫరింగ్ ఒకటి పెయిన్ఫుల్ ఏమనిపిస్తుంది అంటే ఈ లోకస్తులు అంటే అన్నిలను చూసి వెసన పడక ఉంది వాక్యం ఈ లోకస్తులు బహుధనికులుగా తయారెత్తుంటే వాళ్ళని చూసి వ్యసన కూడా ఉంది వాక్యం కానీ ఒకటి నాకు ఆశ్చర్యం ఏంటంటే రక్షణ అనుభవం లేని వారు అంతా గా ఉంటే ఎందుకు పేదరికంగా ఉన్నారంటే ఈ వాక్యం హెచ్చరించింది ఏంటంటే రక్షణ పొందిన వారు సమృద్ధిగా ఆయన జీవాన్ని వాడుకోలేదు ఆయన పెట్టిండు టేబుల్ మీద లేకపోతే కలవరి సిలలో కానీ దాన్ని ఎవరు వాడుకుంటలేరు అంత దుఃఖంతోనే అంత వేదనతోనే హెల్త్ ప్రాబ్లమ్స్తోనే సరే వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత కాదు నాటు దగ్గర మందులు తీసుకుంటాం ఎందుకు తీసుకెళ్తాం లైఫ్ ఎక్స్టెండ్ కావాలనే కదా లైఫ్ పొడగాలనే కదా ఆ ప్రాబ్లం నుంచి విడుదల పొందాలనే కదా అంటే ఎవ్రీబడి వాంట్స్ లైఫ్ కానీ ఇక్కడ ఏముంటున్నాడంటే ఆయన సమృద్ధిగా ఇస్తా అంటున్నాడు మనం ఎందుకు తీసుకుంటలేము ఆ విషయం గురించి నేను ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మన రాంగ్ టీచింగ్స్ వల్లనే మనం ఏం చేస్తున్నాం అంటే ఒక్కసారి రక్షణ పొందినం కాబట్టి ఆయన నాకు జీవం ఇచ్చిండు చాలు అన్నట్టే ఉన్నాం కానీ సమృద్ధిగా ఇది తీసుకోమన్నాడే అంటే ఇది మన ఆత్మీయ ఏముంటాము ఈ యొక్క జీవన విధానంలో లేకదాన్ని ఏమంటాం అంటే జర్నీ ఈ వెడేర్నెస్ జర్నీ అంటాం ఈ లోకంలో మన జీవితం ఈ యొక్క ఈ ఆత్మీయ జీవనంలో మినిమం లైఫ్ తో ఆయన ఇచ్చిన మినిమం లైఫ్ నుంచి అబండెంట్ లైఫ్ ఆ మినిమం లైఫే వాడుకుంటాం ఈ రోజు కూడా కానీ అబండెంట్ గా ఎవరూ వాడుకుంటలేం నాకు తెలిసినక్కడికి నేను అది గమనిస్తున్నాను ఎందుకంటే ఆ ఈవెంట్స్ చూస్తే గానీ ఇప్పుడు అబండెంట్ లైఫ్ ఉన్నప్పుడు ఈ వైరస్ ఎందుకు అంత విజృంభించి పంజేస్తుంది ఆయన పెట్టండు కానీ వాడుకుంటలేం అనేది కాదు రకరకాల డి మనసులు ఎందుకున్నాయి తెలుసు ఆయన వచ్చి ఇచ్చింది కదా వాటి నుంచి విడుదల పొందాలి కానీ మనకి రాంగ్ టీచింగ్స్ ఉండడం వల్ల మనం ఆ హీలింగ్ పొందలేకపోతున్నాం ఈ రోజు అబండెంట్ లైఫ్ ఉంటలేదు మనకి మన ఉద్యోగ స్థలాలలో కానీ మన బిజినెస్ మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం ఉదాహరణకు చూస్తే ఈ మాఫియా గ్యాంగ్స్ ఉంటాయి వాడు అంతా భయంకరంగా కోట్లు కోట్లు డబ్బులు సంపాదిస్తుంటారు పొలిటీషియన్సే గానీ ఈ లోకస్తులు అంటే రక్షణ అనుభవం లేని వారందరూ చిత్తం అనటా లేదా ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందట దేవుని చిత్తం కానీ ఆత్మీయంగా ఎదుగుతా ఉంటారు కానీ ఈ లోకంలో ఎక్కడ కూడా వాళ్ళు చూడలేని స్థితిలో ఎందుకంటే ఆయన లైఫ్ ని అబండెంట్ గా పొందుకుంటలేరు నేను ఒక విషయం నేర్చుకున్నది ఏంటంటే ఈ వాక్యము నాకు దట్టస్థించినప్పుడు అది నా కాళ్లకు తగులుతుంది విడిచిపెట్టకు విడిచిపెట్టకు ఈ వాక్యాన్ని అని కాని అందరూ అది కాళ్లకు తగులుతున్న అభ్యంతరాయలాగా తట్టుకొని కింద వర్తో లేచి పరిగెత్తిపోతున్నారు కానీ అరే నా కాళ్ళకు ఎందుకు ఈ వాక్యం తగులుతుంది నేను ఈరోజు ఎందుకు దీన్ని స్వీకరించొద్దు అనే క్రైస్తవ జీవితం చాలా అరుదు ఈరోజు నేను హెల్త్ ప్రాబ్లమ్స్ లోనే సతమ నేను సతమతం అవుతుంటాను నాకున్న జాబే చాలు నాకున్న లిమిటేషన్ అబండెంట్ లైఫ్ జీవించలేకపోతున్నాను క్రిస్టియన్స్ లైఫ్ వెరీ రేర్ నేను వెరీ వెరీ రేర్ ఫినామిన ఇది కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది ఎందుకంటే నాకు ఒక టూ సన్డేస్ క్రితం ప్రొబీబీషన్ చెప్పి యూ మస్ ల తలాంతులకు సంబంధించిన ఆ ధ్యానిస్తాం కదా వ్యక్తి ముగ్గురు పని వాళ్ళని పిలిచి ఇచ్చాడు 1-5 3-5 మల్టిప్లై రక్షిపడ్డ వారికి చెప్పబడ్డ పోదాగా మినిమం త్రీ ఇచ్చిన నా దానిని మాక్సిమం చేసుకో అబ్బండెంట్ గా అది నీ మీద ఆధారపడింది రిసీవ్ చేసుకున్న వాళ్ళు అబండెంట్ గా మల్ మల్టిప్లై చేసుకోలేదు అని అనుగరించినప్పుడు అబండెంట్ లైఫ్ అనుగ్రహించినప్పుడు మనం మినిమం దగ్గరనే ఉండిపోతున్నాం ఎందుకంటే చర్చ టీచింగ్ బట్ అది తప్పు కదా ఈ సృష్టి మన ప్రభుత్వ సృష్టించి మనకు అప్పగించిన ఆదమవల చేతిలో మరి మనం ఈ సృష్టిలో పేదవాళ్ళలాగా బలహీనల్లాగా రోగగ్రస్తుల్లాగా ఎందుకు జీవించాలా భయం భయం తెలుగు జీవించాలా క్రిస్టియన్స్ అంత భయస్థులు నాకు ఎవరికి అనిపించడం లోకంలో అబ్బెంట్ లైఫ్ నీకు ఎందుకు భయపడతావు ప్రతి చిన్న చిన్న వాటికి భయపడతావు ఉద్యోగశాలంలో భయపడతావు బాస్ కి చూస్తే భయపడతావు కలీగ్స్ కి భయపడతావు సబార్డెట్స్ కి భయపడతావు నీ పక్కింటి వాడికి భయపడతావు ఎదిరింటి వాడికి భయపడతావు పోలీసు వాడికి భయపడతావు నేను ఎవ్వరికి భయపడను ఏసుప్రభుకి తప్ప నేను ధైర్యంగా చెప్తాను నేను ఎవ్వరికి భయపడను అనేసి నేను ఎప్పుడు గర్వంగా కూడా ప్రవర్తించాను మృదు భాషనే ఉంటాను పొలైట్ గానే ఉంటాను కానీ ఏ దశలు కూడా నేను భయపడను ఎందుకంటే హీ గివ్ మై అబండెంట్ లైఫ్ కాబట్టి నన్ను ఈ లోకం ఏం చేయలేదు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నాకు మినిమం లైఫ్ ఇచ్చిండు దాని తర్వాత గ్రేటర్ లైఫ్ ఇస్తాను ప్రామిస్ చేసిండు ఐ హెడీ గివెన్ నేను ఆల్రెడీ పెట్టిన శిల్వలో ఇప్పుడు మీరు తీసుకోకపోతే నన్ను ఎందుకు బ్లేం చేస్తారు అంటే రోజు అయినా కాబట్టి ఉదయం లేసినప్పుడు నేను ఈ యొక్క కృష్ణని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు నాకు ప్రతిరోజు ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పుడు నేను ఫస్ట్ ఇవే ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను ఈ రోజు ప్రభుత్వ నాకు ఏం బయలుపరుస్తున్నావు మాట్లాడుతు చాలా మంది ఏం చేస్తారు ఉదయం లేనిస్ పేపర్ లో చదువుతుంటారు టెలివిజన్ ముందు కూర్చోండి వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటారు మనం ఫస్ట్ పాయింట్ ఆయన సన్నిధి కూర్చొని ప్రార్థన చేసుకుని వర్షిప్ చేసుకున్నాను చేతులైతే దేవుడికి మదనాలు చెప్పినాక మనసే ప్రార్థనలో కూర్చున్నాక బైబిల్ ఓపెన్ చేసినప్పుడు ఆ ప్రశ్నలు అడగల ఆ ఏ వాక్యం తటస్థిస్తే ఆ ప్రశ్నల ఉదాహరణకి మనం ఆ యొక్క వ్యూహం సువర్త పదకొండవం నలభై వర్షంలో ఒకటి చూస్తాము మర్ మార్తా మర్యలు ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటారు కదా అలా అన్న చనిపోయినప్పుడు చనిపోయినాక చనిపోయి ఆల్మోస్ట్ త్రీ డేస్ అయి ఉంటుంది ఫోర్త్ డే నొస్తాడు మన ప్రభుత్వ తన శిష్యులతో పాటు వచ్చినప్పుడు నువ్వు నింటే నా మీ నీ స్నేహితుడు మా సహోదరుడు చనిపోకపోయినవాడు ప్రభు అంటే నువ్వు దేవుని నమ్ముతున్నావా నువ్వు దేవుని నమ్మితే దేవుని మహిమని నువ్వు చూస్తావు యుల్ సి ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటాడు అంటే దాన్ని తప్పు నేను ప్రశ్న ఆ ప్రశ్నకి జవాబు ఎత్తుకున్న ఏంటంటే నువ్వు నిజంగా దేవుని గ్లోరీని చూడాలంటే అంటే చనిపోయిన వాడిలో జీవం రావడమే గ్లోరీ అనేది నాకు నేర్చుకున్నా నువ్వు దేవుని మహిమని ఈరోజు చూడబోతున్నావు అంటాడు మరియాతోని అప్పుడు దాని అర్థమేంది దేవుని మహిమని ఎప్పుడు చూస్తామంటే చనిపోయిన శవంలో జీవం రావడమే దేవుని మహిమ ఆత్మీ దృష్టితో చూసుకోండి ఒకప్పుడు మనం అందరం చనిపోయిన పాపంలో ఎప్పుడైతే రక్షింపబడ్డమో దేవుని జీవం మనలోకి వచ్చింది అది గ్లోరీ మన ప్రభు జీవము మనలోనికి వస్తే అది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్నట్టు ఆయన గ్లోరీ మనతో పాటు ఉంటుంది ఉదయం లేసినప్పుడు మన సందర్భాలు ప్రభు గీ మీ లైఫ్ టుడే అంటే అది ఆయన అని నేను నేర్చుకున్నా అక్కడ ఈ శర్రం బలీనమైంది ప్రభా గివ్ మీ లైఫ్ అబండెంట్లీ బికా మీరు దాన్ని పెట్టినారు ప్రభా మంచి పెట్టును కాబట్టి ఒక స్నేహితుని కొరకు అట్లాంటి ప్రాణం పెట్టిన వాళ్ళు ఒకటి లేడు కాబట్టి ఈ విషయం నేను కొంచెం దీర్ఘంగా ధ్యానించిన ప్రాతి నిబంధన కాలంలో కూడా ఒక పాయింట్ ఏంటంటే ఆ లేబియా కాండంలో మనం చూస్తాం పదిహేడవ అధ్యయంలో ఒక్కసారి చూస్తాం లేబియా కాండము పదిహేడవ అధ్యాయము పదకొండవం అక్కడ ఏముందంటే రక్తము దేహం నాకు ప్రాణం అనుంది అయితే స్టార్టింగ్ పాయింట్ లైఫ్ ఎక్కడ ఉంటుంది అంటే బ్లడ్ లో ఉందని ఉంది ఇక్కడ వాక్యం ఎందుకంటే ఇది సీక్వెన్స్ అన్నట్టు సీక్వెన్స్ బట్ స్టార్టింగ్ లైఫ్ ఎక్కడ ఉంటుంది మనం చెప్పగలరా ఈ వాక్యం ప్రకారం ఏమంటుందంటే రక్తము దేహం అంటుండే నీ శరీరంలో నీ శరీరం బాగా ఉండాలంటే రక్తం ఉండాలా రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి కానీ రక్తంలో ప్రాణం ప్రాణం ఎవరు పెట్టినరు ప్రాణం ఎక్కడికైనా వస్తుంది అది మనకి కేవలం జవాబు నేను ఈ రీతిగా ప్రశ్నిస్తాను దేవుడి ప్రభావ రక్తము దేహం ప్రాణం అంటున్నావు కానీ ఆదమ వలన సృష్టించినప్పుడు అంత మాంసం ఉంది వారికి శరీరం ఉంది ఎముకలు ఉన్నాయి అన్ని తయారు చేసావు మళ్ళీ నాసిక రంధ్రంలో ఎందుకు ఊదినవు అంటే రక్తంలోనికి ప్రాణం పోవాలంటే ఆయన ఆత్మ శరీరంలోనికి పోవాల్సిందే ఆదాము నాసిక రంధ్రంలో ఊదిండి ఆయన ఆయన ఆత్మని కాబట్టి ఆత్మలో లైఫ్ ఉంటుంది అని నేను సీక్వెన్స్ లో ఆది కాండంలో ఫస్ట్ లైఫ్ ఆయన నాసిక రధనలో అది రక్తంలోకి వెళ్తుంది అక్కడ నుంచి సీక్వెన్స్ పోతుంది కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అబండెంట్ లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే స్పిరిట్ అనాయింటింగ్ ఉన్నప్పటి నుంచి ప్రతిరోజు అందుకే ఉదయం లేచినప్పుడు నువ్వు ఆయన చలి కూర్చోలేదు ఈ శరీరం దిస్ లైఫ్ దిస్ ఫ్లెష్ ఈస్ డయింగ్ దిస్ బాడీ ఈస్ డయింగ్ డే బై డే కృషించిపోతుంటా అందుకే మనం త్వరగా వయసు దాటిపోతుంది అనుకుంటా ఉంటాం కానీ కొంతమంది నాన్ క్రిస్టియన్స్ చూస్తాము నైన్టీ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వర్తర క్రిస్టియన్స్ సిక్స్టీ కూడా బతకరే మా జస్టిఫికేషన్ ఏంటంటే ఐ షుడ్ డెబ్బై కదా అని జస్టిఫై చేసుకుంటాను అది ఏ కాంటెక్స్ లో చెప్పి నేను అనేది అర్థం చేసుకోరు దాన్ని జస్టిఫై చేసుకుని నాకు డెబ్బై వచ్చింది కాబట్టి ఇక్కడ నాకు చాలా అనుకుంటారు అది రాంగ్ థాట్ అని అంటే ఎక్కువ కలం బ్రతకాలనేసి ఏదో సంపాదించుకోవాలనేది కాదు కానీ థికింగ్ ప్రాసెస్ లో ఇట్లా బలతలు వచ్చాయి మనకి వై వీఆర్ నాట్ ఏబుల్ టు సీ కంబర్నెంట్ లైఫ్ బట్ ఆల్రెడీ ఆయన పెట్టినప్పుడు కూడా తీసుకోకపోవడం నిర్లక్ష్యం మనదే కదా కాబట్టి నేను ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన ప్రభు ఈ హాస్పిటల్స్ ఎంటీగా ఉన్న ప్రభావ అని చాలా కాలం క్రిందట అసలు ఏ రోగాలు ఉండదు ప్రభు మనుషులంత్రహించాలి ప్రభు మా దేశంలో ఎందుకు ఇది డయాబెటిక్ క్యాపిటల్ అంటారు హెచ్ఐవి క్యాపిటల్ అంటారు హార్ట్ ప్రాబ్లం క్యాపిటల్ అంటారు నేను ఈ రీతిగా ప్రశ్న వేసేవాని ప్రభుత్వంగా ఆయన ఏదో రూపంగా నాకు జవాబిచ్చేవాడు ఎందుకు ఇవ నేను లైఫ్ మనం చూసుకుంటలేదు అపండెంట్ లైఫ్ అన్నప్పుడు ఏదర్థం దాన్ని ప్రాక్టీస్ చేస్తే కదా అపండెంట్ లైఫ్ నాట్ ఐ రిసీవ్ ఇట్ ఐ విల్ ఐ నీడ్ ఇట్ నాప్పుడే ఇచ్చాడు అడగకపోతే ఇప్పుడే మీరు ఇంతకుముందు నన్ను ఏం అడగలేదు ఇప్పుడు అడగండి అడ్డలు అడేనంట ఇంతకు ముందు మీరు నన్ను అడగలేదు అంటున్నాడు అవును చాలా మంది అడగం మనం ప్రాస్పెరిటీ అడుగుతారు మీరు అడగారు ఎందుకంటే అదొక టీచింగ్ అది ఎక్స్క్లూజివ్ ప్రాస్పెరిటీ టీచింగ్ కూడా కానీ అబౌండెంట్ లైఫ్ అంటే అర్థమైంది అన్ని విషయాలలో కదా హెల్తే కాదు సాంఘిక పరమే కాదు ఆర్థికంగా కూడా ప్రతి విషయంలో అబౌండెంట్ లైఫే కదా స్పిరిచువల్గా కూడా కదా కాబట్టించి స్టార్ట్ అవుతుంది అంటే ఆయన ఆత్మ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు ఆయన ఆత్మను పొందుకున్నప్పుడు అది నీ రక్తంలోనికి వెళ్లినప్పుడు నీ రక్తము నీ శరానికి జీవం ఇస్తది అప్పుడు నువ్వు నీ అనారోగ్యాల నుంచి నువ్వు విడుదల పొందుతా ఉంటు నేను ఉదయం నీకు హీలింగ్ కావాలంటే అక్కడిక్కడ పరిగెత్తుడు కాదు ఇక్కడే ఉంది రెఫరెన్స్ ఆయన ఆల్రెడీ అబండెంట్ లైఫ్ ఇచ్చిండు మీరు తీసుకుంటలేరు అంతే తేడా అంటున్నాడు అందుకని ఆ ఒక వాక్యాన్ని చూపించేస్తే ముగించేస్తాను చాలా మంది అనుకుంటారు డిసీజెస్ మనుషులను చంపుతాయి కానీ డిసీజెస్ చంపవు మనుషులని మరణమే కదా మరణము ఆ డిసీజెస్ వెనకాల ఉంటుంది వీడు ఎప్పుడు బలీన తర్వాత అని అది ఎదురు చూస్తూ ఉంటాయి మనము ఎందుకు బలీనాలు కావాలి ఆ పర్నెంట్ లైఫ్ ఇచ్చినప్పుడు వైఆర్విడ్ వైడివి వాళ్ళప్పుడు చాలా మంది నేను గమనించిన మాదర్ విషయమే గానీ మా బ్రదర్ విషయమే బ్రదర్ నాకు విరక్త చేసింది బాబు ఇంకా నేను నాకు చనిపో అనిపిస్తుంది నేను అప్పుడు చేసుకున్నాను అది ఇప్పుడు ఇంకా బాగా నాకు అర్థం షీ వాజ్ అ ఫైటర్ యాక్చువల్లీ ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా ఎన్ని అనారోగ్యాలు వచ్చినా ఫైట్ చేసి బయటకు వచ్చేది ఐసీల నుంచి ఐసీ నుంచి ఒక్కతే నడుచుకుంటే బయటకు వచ్చేది అంత ఫైటర్ అయి కానీ ఒక దశలో షీ గివ్అప్ అప్పుడు నాకు అర్థం అనిపించింది ద మినిట్ యు గివ్ అప్ ద స్పిరిట్ లీవ్ యువర్ బాడీ దెన్ యువర్ బాడీ ఆల్సో లీవ్స్ సో వీ ట్ గివ్ అప్ ఏ డిసీజ్ అయినా కానీ అదే అది దీర్ఘకాలపు కానీ గివ్అప్ ఎందుకంటే నా లైఫ్ లో నేను ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ ఒక క్రానిక్ డిసీజ్ తో అనుభవించిన that has completely destroyed my education 14 years కని 14 ఇయర్స్ తర్వాత ఆయన చే విదలగొండిన ఆ రోజు నుంచి మalle రోజు వరకు ఆ డిసీజ్ నా దగ్గరకి రానేలేదు ఏ డాక్టర్ స్వస్త పర్చలేక బయ ఉంటాడు అని ప్రభు కొడి స్వస్త పర్చకలాడు కబట్టి దిత్యోపదేశ కాండములో ఒక వాక్యాన్ని చూపించేసి నేను ముగిస్తాను అది కన్క్లూడింగ్ పాయింట్ అన్నది దిత్యోపదేశ కాండము 30వ అధ్యాయం ఇది వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ బైబిల్ లో ఎందుకంటే మన ప్రభుకి ద్వితీయోపదేశ కాండం అంటే చాలా ఇష్టం ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కువ ద్వితీయోపదేశ కాండంలో నుంచి చూపించేవాడు వాక్యాలి కాబట్టి మన ప్రభుకి ఇష్టమైంది మనప్పుడు ఇష్టమే అందుకే మనం ఇది ఎక్కువ చదవాలి ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం అంటే వేరే అధ్యాయులు నేను ధ్యానిస్తాము కానీ ఇది ఆయనకి ఇష్టం అంటే ఆయన ఎందుకు పర్టికులర్ గా ద్వితోపదేశంగా నుంచి మనకి హెచ్చరిస్తా అంటే ఇప్పుడు నేను చూస్తున్నాను ముప్పై అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం చూడండి ద్వితీయోపదేశ కాండము అధ్యాయం ఈ వాక్యం తో నేను ముగించేస్తాను ఇక్కడ ఈ ముప్పై అధ్యాయం అంతా ఆశీర్వాదాలకు సంబంధించింది దాని తర్వాత చూడండి ముప్పై అధ్యాయంలో పదవ వచన వచ్చింది ఈ ధర్మశాస్త్రం అంతా గాయబడిన హాగిలను కట్టలేదని గైకోని నీ దేవుడిని యోహ మాట విని వినాలింగ్ ఐ వాంట్ ఇట్ లాడ్ ఐఎమ్ ఇట్ ఐ రిసీవ్ ఇట్ లాట్ ఐ నీడ్ ఇట్ లాడ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ లాడ్ ఇవి కన్ఫ్యూషన్స్ అన్నట్ ఇవి కాబట్టి ఆయన మాట విని నీ హృదయం పూర్ణ హృదయంతో మళ్ళీ ఆనందించినట్లు నీకు నీ ఎందుకు స్వసతం పొందడం ఆయన ఆనందమంట నీకు మేలు చేయడం ఆనందం అంట నీ అభివృద్ధిలోకి రావడం ఆయనకు ఆనందమంట మళ్ళీ ఈ రోజు నీ జీవితంలో అద్భుతాలు లేవంటే ఆనందిస్తా నేను అట్లా అర్థం చేసుకుంటాను రివర్స్ ఆర్డర్ లో నీకు అనారోగ్యం ఉందంటే ఆయనకు ఆనందం లేదు నీకు ప్రాస్పెరిటీ లేకుంటే ఆయనకు ఆనందం లేదు నీకు సరిగా చదువు లేకపోతే ఆయనకు ఆనందం లేదు నీవు ఈ లోకంలో అభివృద్ధిలో లేకపోతే అబండెంట్ లైఫ్ లేకపోతే ఆయనకు ఆనందం లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఆనందించాలంటే నువ్వు ఇది పొందుకోవాలంటున్నాడు ఇప్పుడు ఆయన వైపు తిరిగి ఆయన ఆజ్ఞలని గకున్నప్పుడు ఎస్ లోడా రిసీవీట్ లో అని చెప్పినప్పుడు కాబట్టి ఇప్పటి చూడండి నేను నీకు ఆగిపించి ఈ ధర్మ ఈ ధర్మం ను నీకు కఠినమైనది కాదు దూరమైనది కాదు ఇది సునాయసమే కదా మనము దానిని వినై గైకోనట్లు ఎవడు ఆకాశము ఎక్కిపోయి తప్ప అని నీవు అనుకున్నది ఆకాశ ముందు ఉన్నది కాదు మన ఉంటాడు మనము దాన్ని విని గైకోనట్లు ఎవడు సముద్రం దాటి తెచ్చును అని నీవను వన్నేలా అది సముద్రకు అద్దరి మించినది కాదు నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపంగా ఉన్నది నీ హృదయమున నీ నోట ఉన్నది చూడము నేడు పదినవ వచనం చాలా ముఖ్యమైనది విస్తరించినట్లుగా విస్తరించాలను అక్కడ వాక్యం నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన ప్రేమించి ఆయన మార్గం నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టలను విధులను అనుసరించి నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను అట్లు చేసిన స్వాధీనపరుచుకున్నట్టు ప్రవేశించి ఆశీర్వదించను చివరికి వాక్యం చూపిస్తాను తర్వాత మీరు చూడండి అక్కడ పదిహేడో వర్షం నుంచి శిక్షకు సంబంధించినవి కానీ పంతొమ్మిదో నేను వాక్యాన్ని ముగిస్తాను నేను జీవంను మరణంను ఆశీర్వాదంను శాపంను నేను నీ ఎదుట ఉంచి పూర్ణ ఆకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను ఎవరిని ప్రేమించడానికి వెళ్లేదు నీ కష్టాల వల్ల అక్కడ చెప్తున్నాను భూమి ఆకాశంలో మీ మీద సాక్షులుగా పిలిచి చున్నాను జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీద సాక్షులుగా ఆ పిలిచిచున్నాను మీ పితృన్ అబ్రామ్ ఇసాక్ ఆయన ప్రమాణం చేసిన దేశం నుంచి నివసించినట్లు యహోవాయు ప్రాణములకు నీ దీర్ఘ ఆయుష్ భాగం నీ ప్రాణములకు నీ దీర్ఘకును మూలమై ఉన్నాడు దేవుడు తప్ప యూస్ తప్ప యోగరు కాదు కాబట్టి నీవును నీ సంతానం బ్రతకొచ్చు ఇది లాస్ట్ పాయింట్ నీవును నీ సంతానం బ్రతకుచు నీ ప్రాణంలో నీ దేవుడైన ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన చూడండి లాస్ట్ పాయింట్ హత్తుకొను కోరుడి అది కంక్లూడింగ్ పాయింట్ మీరు జీవం యూ మస్ట్ చూజ్ లైఫ్ ఇక్కడికి వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను ఈ రోజు నుంచి మనము లైఫ్ ఆల్రెడీ ఆయన పెట్టిండి మనకి ఖరేదనంగా ఇప్పుడు మనం వీ హిసీవ్ ఇట్ ఇన్ స్టైడ్ మనం ఎట్లా ప్రార్థన చేస్తామంటే లార్డ్ ఐ గివ్ మై లైఫ్ టు యూ అని పాట పాడతారు అట్లాంటి బిబ్లికల్ రెఫరెన్సెస్ ఎక్కడ లేవు ఐ గివ్ మై లైఫ్ టు యూ అంటే యూ హ్యావ్ నథింగ్ టు గివ్ కదా యాక్చువల్గా ఐ సరెండర్ టు ఐ గివ్ మై లైఫ్ టు యూ అంటున్నాడు ఇక్కడ ఆయన ఐ వి గివ్ మై లైఫ్ టు అంటున్నాడు ఐ హావ్ ఆల్రెడీ గివన్ మై లైఫ్ టు అంటున్నాడు నువ్వు రివర్స్ ఆయనకి ఛాలెంజ్ చేస్తున్నావు అది రాంగ్ థియలజికల్ అండర్స్టాండింగ్ నేను తెలుసుకున్నాను kabati manamu jeevamlo korala you have to choose life from today and that to abundant life uncompromising wrong theological understanding stha mana ee rojanta destroy isthunam church system at least ippudu manam restore isukundam endukante open restoration avakasha prabhu manakandar kaniginchindi atavadi krupa prabhu manakandar kaniginchala we will choose life today because he has already kept for us abundantly ekamida tar uncompromising ga me moddupen patlad i received that abundant life you have promised to me I don't want to just watch it I want to claim it Please help me Lord Ari Prabhu Jesus Parshudeva Devamma konda leena Meeru ee rasalu echadinchadra prabhu choose life annaru prabhu Kani manushulu compromise cheytha irkavwa minimum life tho kaalam veligochinappoyina We want abundant life because you promised it Nenu edho kontaga telusukuntundi ga prabhu idi you already unni 2000 samasalu ki telu cheppabaddi Dhethopadeshwar konda lo meeru thegadena 300 3000 samasalu ki telu cheptaru prabhu Choose life ani అండ్ మీరు కుటుంబ పరంగా ఉద్యోగ స్థలాలని అబండెంట్ లైఫ్ పొందటం జీవించాలని సహాయపడమని ప్రజలని ఆశ్రదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ సార్ మంచి మాటలు చెప్పారు ముఖ్యంగా దేవుని గుణగను అది తన గొడవల కోసం ప్రాణం పెట్టడం మనం కూడా సంఘాల గురించి దీపకాయుడి లాగా కాదు కాని నిజంగా దేవుడు ఏ విధంగా తన ప్రాణాన్ని పెట్టి ఇచ్చేశారో ప్రాణం పెట్టకపోయినా కనీసం ఆ ఎఫర్ట్స్ అన్నా పెట్టి మన క్రైస్తవుల్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా ఆధ్యాత్మిక స్థితిలో అది ఉంది మీకు వంద థ్యాంక్ యూ సార్ ఇప్పుడు అన్ని జనరల్ పాయింట్స్ అండి కామన్ పాయింట్స్ ఒక చిన్న లాజర్ గారి మీకు భారీగా గురించి ప్రార్థన చేయండి వన్ బై వన్ అందరూ చేయండి సార్ ఫస్ట్ శాంసార్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం సార్ శాంసార్ తర్వాత విజయ గారు లు తెలుస్తున్నాను ఆరాధించడానికి సూచించడానికి తండ్రి నిన్న ఒక నలభై ఏడు కీర్తనం ప్రకారంగా ప్రభావిరాధించడానికి అయ్యా సూచించడానికి చిన్న సమయం బట్టి ఇంత వన్నాడు స్థుతి తెలుస్తున్నాను తండ్రి నిన్న ఇంతే కాదు ప్రభావ తండ్రి ఈ వాక్యం పరం మమ్మల్ని పోషిస్తున్నంత వందనాలు తండ్రి నిన్న సరైన హోదా తెలుసుకున్న వారుగా తండ్రి తండ్రి నేను దాన్ని ఒక్కరి అర్థాలతో ప్రభావ తండ్రి నిన్న వాటి నుంచి మమ్మల్ని ప్రతించండి తండ్రి నిన్న తప్పు బోధ నుంచి మమ్మల్ని ప్రతించండి సమృద్ధి జీవం ఇవ్వటానికి మీరు వచ్చారు అయ్యా తండ్రి నేను సమృద్ధి జీవం మేము కోరినట్లుగా ప్రభావ తండ్రి నువ్వు మాకే ఆ చాయిస్ వదిలేసా ప్రభావం జీవం మేము కోరాలు ఆయన ఆ తండ్రి నేను మీరు ఆ చాయిస్ ఇచ్చారు మీ ప్రాణం పెట్టారు మా కొరకు ఎంత చాయిస్ అయితే మాకు ఇచ్చేస్తాను నీ పన్ననాలు నీకు సుద్దు తెలుస్తున్నాం అయ్యా తండ్రి ఆయన బ్యాడ్ చూసా మేము చూస్ చేసుకోవాలి ఎంత ఏ రకంగా ఆదాము ఏది చూజ్ చేసుకోవద్దన్నావో అదే చూస్ చేసుకున్నారు తవా అలాంటి గుణగణాలు కలిగిన వాళ్ళకుంటావా మాటలు కలవ మా మా తండ్రి ఆలోచనలు తప్ప తండ్రి ఆయన ఏది లోకంలో చూస్ చేసుకోవాలనుకున్నా ఏ కోర్సు చదువు చదువు విషయంలో గానీ ప్రతి విషయంలో తండ్రి విప్లవమైన వాడిని ప్రభావం తండ్రి ఏది సరిగా చూస్ చేసుకోవాలి జీవితంలో దాని ప్రభావం తండ్రి ఆయన మీరు నన్ను నన్ను నేను ఇటు జ్ఞానం బయట విశ్వాసం ఉంచడం వల్ల తండ్రి ఏది అడగాలనేది ప్రభావం మీ దగ్గర నుంచి జీవము సమృద్ధి జీవం ఫలించినట్లుగా మంచి జీవితం ప్రభా అది ఆయన ఆ ఫలవర్గమైన జీవితానికి కలిగి ఉండటానికి ఆ జీవం అవసరం అనేది ప్రభావ తండ్రి మాకు తెలియపరచనాలు తండ్రి అయినా అనేక సార్లు ప్రభా అయినా మా మా మా ఫొలాలు లేని పరిస్థితి తండ్రి ఆయన గొడ్డు పోటీ ప్రభా తండ్రి ఆయన బేరం నేచర్ ప్రభావ తండ్రి ఆయన ఆ స్థితి నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభా తే తండ్రి ప్రతిరోజు తరలించే వారుగా మామూలు చేయండి తండ్రి అని పునరాజల్లిస్తున్నాం తండ్రి ఆ రీతిగా తండ్రి అలాంటి అభిషేకం మాకు దగ్గరికి చేయండి అలాంటి తండ్రి ఆయన జీవం మా జీవితం చూసి వారుగా చేయండి సాగు తండ్రి ఆయన ప్రతి బాబా తండ్రి భరణ సాయి నుంచి భరణ నుంచి అయ్యా ఏదైతే మాలో ఉన్న జీవానికి దూరం చెప్తాడు ఏదైతే మీ జీవాన్ని ప్రభావం పొందనికుండా చేస్తాము అలాంటి దీని నుంచి నుంచి మరణం నుంచి మేము తప్ప సమృద్ధి జీవం ఉంటుంది ప్రతి రోజు అనుభవించినట్లుగా ఇటు మాకు మాటలందుకు కలపలందు ప్రతి విషయంలో ప్రభావోషన్ తీసుకొని వస్తే తర్వాత ఇటు జీవాన్ని ప్రభావ మేము ఆస్వాదించి మీ దగ్గర నుంచి అడిగిపోంది బాబా ఆనందించే వారికి మేము చేయమని ప్రతిని పట్టుకుంటున్నా ఏ విధ కాలంలో ప్రభావిధంగా బిడ్డలతో కలిసి ప్రభుత్వం కొన్ని సన్నిధిలో ప్రభావ ప్రార్థించడానికి మాకు ఇచ్చిన నాకు మంచి భాగ్యం ప్రతి ఇంత ఉన్నాలు ఈ సమయంలో ఫార్ విజయరావు గారిస్తుంది ముట్టండి మంచి ఆరోగ్యం తెచ్చేయండి పేషెంట్ మంచి మంచి ఆరోగ్యము శక్తి సరి మంచి ట్రీట్మెంట్ తెచ్చేయండి సదిహాయినా మంచి ఎక్కువగా రిపోర్ట్ రావడానికి కూడా సహాయం చేయండి ఏ కారణం చేస్తారు సరిగ్గా వాళ్ళు రిపోర్ట్స్ చాలా లేట్ చేస్తున్నారు సహాయం చేయండి ప్రభుత్వాలు వెంటనే ఇస్తే అండి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ అవడానికి బాగుంటది దయచండి సహాయం చేయండి మంచి విశ్వాసంలోకి నడిపించండి ప్రభావ తండ్రి బలపొచ్చినట్టు బలపరచబడినట్లుగా సహాయం చేయండి మీకు చూపించి మన కుటుంబం అంతా తండ్రి తండ్రి వైపు చూస్తుండగా కార్యం చేసి మేము పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ విధంగా తండ్రి నేను తండ్రి ప్రార్థిస్తున్నాము జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆయన తాకండి మనసారిచ్చండి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి కుటుంబంలో ఉన్న పరిస్థితులు అన్నిటి మీకు తెలుసు వాళ్ళ మార్గాలు ఇద్దరు వాళ్ళ మీ దగ్గర తేలేరు వాళ్ళ గొడవలు వాటి నుంచి కూడా సమాధానం చేయండి సహాయం చేయండి ఇక్కడ కూడా కాదు చేసి చేశారు ఇంకా కొన్ని సామాన్లు ఏదో ఉన్నాయి అవన్నీ కూడా తీసేయడానికి కాల్సిన చూపించండి ఇల్లు కూడా అసలు సహకరించినట్టుగా సహాయం చేయండి కదా కళలు ఇచ్చిపోతుంది సాయంకాలం కళాలు ఇచ్చి పెట్టుకున్నారు వాళ్ళతో మాట్లాడండి మీకు జ్ఞానం పెరిగిన కనిక చూపిస్తానికి అతనికి ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి ఆయన కోసం ప్రార్థిస్తున్నాం తర్వాత ఇటుబాబు కోసం ప్రార్థిస్తున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం తీసుకోండి చిన్నవాడిని తండ్రి ముఖ్య నుంచి ఆరోగ్యం వేయించేయండి తనకున్న బ్రెయిన్ లో తీసేయండి చూస్తున్నట్లుగా ఇటు చేయమని ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి కవా అంతేకాదు అండి నిన్న ప్రభావం సంపూర్ణ నెరవేర్చండి ఒకరి జీవితంలో ప్రభావాలు అందరూ పెట్టుకోండి మీకు సిద్ధం చేస్తున్నాం నిన్న జరుగుతున్న భార్య అస్వరూపాల కోసం ప్రార్థిస్తున్నాం తన మంచి ఆరోగ్యంలో ఉంది ఆ విషయం ఎలాంటి కాంపిటీషన్ లేకుండా సహాయం చేయండి తర్వాత రోజు ట్రీట్మెంట్ పెట్టుకోండి వందనాలు తప్ప రాత్రి ప్రభావం నిద్ర లేదు వాళ్ళకి నిద్రపోకుండా అతను కావలికాశారు వందనాలు చేస్తున్నాం అతనితో చేసిన వాళ్ళ సాధన బట్టి వాళ్ళ విశ్వాసాన్ని అధికం చేసి మీరు మహిం పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా తండ్రి ఆయన పరిచయం చేస్తున్నా వీళ్ళందరినీ సేవకులందరినీ ఒక్కొక్కరిని మహిం పొందామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా ప్రభావ మా ఈ చైనా నుంచి యుద్ధాన్ని మీరు తగ్గించేశారు తర్వాత తేలిపెట్టి చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ తండ్రి తీసుకున్న నిర్ణయాలు బట్టి వందనాలు తర్వాత ప్రభావ తను అనేక ఉద్యోగాలు పోయినాయి ప్రభావ చైనాలో ప్రభుత్వ దానివల్ల వాళ్ళు ఇంకా ఎంత నష్టం వస్తుందో అని చెప్పేసి ప్రభావ మనుషులు మార్చినందుకు కేవలం మా ప్రార్థన బట్టి ఆయన తీసుకున్న నిర్ణయము అన్ని కూడా ప్రభావతం అలాంటి సేవకులు అనేక పరిశుద్ధులు ప్రభావతం ఎంత మందు సంఘాలు సంఘ పెద్దలు సాధన చేస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వం చేయడం స్పందనాలు ప్రభావి మిగతా దాని వేడుకల దాడి నుంచి కూడా మీరు తప్పిస్తున్నారు ఏది కాలేదు వందనాలు చేస్తున్నాం ప్రభా సహాయం చేస్తున్నందుకు నేను ఎంతో వందనాలు చేస్తున్నాను తండ్రి ఆయన చిన్న ప్రజల వాళ్ళ మనవాడు ప్రభావిత హార్ట్ పేషెంట్ వీడిని మీరు నాశం చేసుకోండి తండ్రి ఆయన ఉదయాన్ని మీరు ముక్తి బాగా చేయండి మంచి ఆరోగ్యం లంగ్స్ లో నీళ్ళు రాకుండా చేయండి చూపించండి ప్రభావిరీగా తండ్రి ప్రభావ కుటుంబాన్ని మీరు నాశనం చేసుకొని బలపత్సం అని ప్రార్థిస్తుంది సేవలు ప్రభావ స్థిరపరస్వాన్ని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి చూపించమని ప్రార్థిస్తున్నాం ఇంకా వీటిని రామాకి మనం తీసుకొచ్చే బిడ్డలుగా వాళ్ళందరినీ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావిత అవసరాలకి ఏమేమి ఉన్నాయో అని కూడా మీ పాశాలు తీసుకుని వస్తున్నాం ప్రభావ మీ సహాయం చేయండి నడిపించండి తండ్రి ఈ ఇమెయిల్ ద్వారా తండ్రి ఎస్ఎంఎస్ ద్వారా చేస్తున్న పరిచర్ అంతటినీ మీ పాశలు తీసుకొస్తున్నాను గొప్పగా సహాయం చేయండి లేకపోతే చర్చ దగ్గర ఉన్న చేసినప్పుడు పరిచర్ రక్షణ పొందిన వారికి వాళ్ళని ప్రభావం మీరే తండ్రి మంచి ఆత్మీయ నడిపించమని ప్రార్థిస్తున్నాను కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి రాధపడానికి సహాయం చేయండి ప్రభావం చూపించి బలపరచమని ప్రార్థిస్తాను తండ్రి నేను ఈ రీతిలో తండ్రి నేను సన్నిధికి వచ్చి మేము ఇన్ని విషయాలు సాధన చేయడానికి నువ్వు ఇచ్చిన బట్టి ఒకసారి వందనాలు నీకు తెలిస్తూ తండ్రి అవును బాబా మరి ఒకసారి మరొక రోజు ముందు ఆయన మీ బాధ ముందుకు వస్తుంటున్నాం బాబా ఇంతవరకు నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ విధంగా కూడుకుంటాను తండ్రి నిర్చిన కృపను బట్టి సమయాన్ని బట్టి ధన్యతను బట్టి ప్రభా మీకు వేలాది స్థుతులు వస్తూ మేము చెల్లించుకుంటున్నాం భూమికి పునాది మా తల్లిగారి భూములో మేము రూపంలో నాయన మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రత్యేక పరచుకున్నారు మీ కండ్లు మేము పిండముగా ఉండగానే చూసాయి నాయన మీ మహిమ కోరుకు మమ్మల్ని ఎన్నుకున్నారు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు ఇటు యోగ్యత ఇటు లేదు ప్రభావ నానెంతో బలహీనము బుద్ధిహీనులము అజ్ఞానులము అవివేకులము స్వయం ప్రేమించే వారము ప్రభు నాయన ఎటువంటి మంచిలేని మమ్మల్ని ప్రభా మీరు మీకు ఇష్టమైన ఆయన పాత్రగా మలచాలని అందులో మీ యొక్క కృపా మహాదైశ్వర్యం నింపాలని తండ్రి గొప్ప ఉద్దేశంతో సంకల్పంతో బాబా ఎన్నుకొని ఏర్పరచుకొని మీ బిడ్డలుగా మీ సొత్తుగా మీ స్వకీయ సాంప్రద్యంగా మీ ప్రజగా నాయన మమ్మల్ని చేసిన విధానం కవిస్తాం మాలో ఏ మనుషులు లేదు పొప్ప నాయన మేము ఇంకా ఎంతో ఎదగవలసింది పప్ప ఆత్మీయంగా దినదినము ఎదగాల్సిందే ప్రభావ ఇంకనో చిన్న పిల్లల పసిపిల్లల లాగానే మా ప్రభ ఆ జీవితము ఆత్మీయ జీవితం తండ్రి సహాయం చేయండి ఈర్ష్య అసూయ ద్వేషము కలహం క్రోధం వీటిని సంపూర్ణంగా శరీరాన్ని సిలివ వేయనటువంటి జీవితం నాయన మమ్మల్ని క్షమించండి శత్రువు సైతాను ప్రతిశోధన నాయన మమ్మల్ని శోధించేదిగా ఉంటుంది ప్రభా నాయన ప్రభా విశ్వాసంతో బలంగా జీవించలేని స్థితి ప్రభావ to just rely by faith and not by. Aa ka vakyani. We pray that Lord thou fully accomplish that verse in our lives. We are nothing Lord there is nothing good dwells in us. You alone are powerful you alone are worthy and you alone can strengthen us. Prabhami vai chustuna bisaktini nibhalani maradayache jivantam ani cheptun dayachin. Pratividhayana dani shodhanu jainchtan bisaktiga dayachin. Naa natri. శత్రు సైతాను అనేక విధాల శోధ తీసుకొచ్చి ప్రభుత్వ సంఘాలను గుంపులను వ్యక్తులను చీల్చాలని ప్రభు నాయన విడగొట్టాలని తండ్రి ఎంతగానో ప్రయత్నం చేస్తుంటాడు కానీ అంటే శత్రు సైతాన్ని యొక్క దాడుల నుండి ప్రతి విధమైన దాడులను మమ్మల్ని కాచి కాపాడు ఐకిపరచు ఏక లక్ష్యం ఏక నాయన ప్రభా మేము కలిగి ఉండి ముందుకెళ్ళటానికి సహాయం ప్రభా నాయన తండ్రి వ్యవహాన పదాధ్యాయం ద్వారా మీరు మాట్లాడిన స్తోత్రం మా దేవ నాయన జీవాన్ని ఇవ్వటానికి సమృద్ధి అనే జీవాన్ని మీరు వచ్చారు మీకు స్తోత్రం నా తండ్రి మంచి గొర్రెల కాపరి వచ్చారు గొర్రెల కాపరి తన ప్రాణమును పెట్టును తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును ఆ వాక్యమును బట్టి ప్రభా మీకుంటున్నాను నేను ఎంత గొప్ప దేవుడు ప్రభావ గొర్రెల దొడిలోకి ప్రభ మీరు ద్వారమున ప్రవేశిస్తారు అదే దొంగ అయితే ప్రభా వేరొక మార్గంన ఎక్కుతాడేవాడు వాడు దోచుకున్నవాడై ఉంటాడు ప్రభా మా సమాధానాన్ని దోచుకున్నవాడు మా ఐక్యతను దోచుకునేవాడు ఉంటాడు మా పీసును దోచుకున్నవాడుగా ఉంటాడు దొంగ ప్రభా మేము జాగ్రత్తగా ఉండే తండ్రి ప్రభా నాయన మీ జీవాన్ని పొందే మనం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం మా తండ్రి మా దేవ గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుతున్నాను అని చెప్పాడు దేవుడు తండ్రి స్తోత్రం మాతండ్రి నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎప్పటికీ నశింపవు అని చెప్పారు ప్రభావం ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకు నా తండ్రి చేతిలో నుంచి తీసుకోవాలని చెప్పారు ప్రభావ స్తోత్రం ఎంత గొప్ప నాయన ఇద్దరి హస్తాలతో మేమున్నాం ముగ్గురి హస్తాల్లో మేము బంధింపబడి తండ్రి కుమారుడు పరిశుద్ధ స్తోత్రుడు మా తండ్రి స్తోత్రుడు మా ప్రభా నాయన మీ యొక్క కార్యములు గొప్ప నాయన తండ్రి ప్రభా మీ యొక్క మాటలు బహు గొప్పవి తండ్రి నిత్యమైన జీవార్ధపు మాటలు ప్రభాస్తో చెల్లించుకుంటున్నారు ప్రభా ఎవడు నా ప్రాణము తీయడు నా అంతటి నేనే దాన్ని పెట్టించున్నాను ప్రభావితం నా కొరకు ఎంత గొప్ప కార్యం చేసి ప్రభ నాయన ఎవరు చేస్తారో మీరు మాత్రమే కార్యం కనిపిస్తుంటారు నువ్వు నమ్మిన ఆడలు ఆయన మహిమను చూతూ చెప్పారు అవును ప్రభా మీ మహిమను మేము అనేక సార్లు చూడలేని వారంగా ఉంటాం ఎందుకంటే ప్రభా మాలో అంత నమ్మకం లేదు కేవలం మా తెలివితేటలు మా బలము మా డబ్బు మా జ్ఞానం నమ్మేవాడు వాళ్ళంత్రి మా నీతిని కూడా నమ్మకం బతికేవాళ్ళు ప్రభా మిమ్మల్ని నమ్మటానికి మీ నీతిని నమ్మటానికి సహాయం ప్రభా శత్రుడు సైతానుడు తండ్రి నమ్ములను తండ్రిని ఆయన మీ చేతుల్లో నుంచి అపహరించాలని చూస్తుంటాడు ప్రభావ అనేకమైన దాడులు ప్రతి దాడి నుండి మమ్మల్ని కాచి కాపాడాలి ప్రభా మీకు స్తోత్రం ఆయన ప్రభా ఈ సమయంలో ఆయన అనేక అవసరతలు ఉంటున్నాయి అనేక ప్రభా ఇబ్బందులు శ్రమలు ఇరుకులు నష్టాలు కష్టాలు అన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ చేయండి మా తండ్రి మా దేవ కప్ప మీకు ఆయన ఈ యొక్క కరోనా విషయంలో ప్రార్థిస్తున్నాయని సహాయం చేయండి ఎంతో భయంకరమైన ప్రభా ఈ తెగులు ఈ వైరస్ తండ్రి కాపాడండి మీరు మాత్రమే కాపాడగలరు మీరు మాత్రమే రక్షింపగలరు ప్రభావా జ్ఞానం రక్షింపదే మానవ జ్ఞానం రక్షించ మానవ తెలివితేట రక్షింపదే తండ్రి మీరు మాత్రం దీన్ని కట్టడి చేయగలరు బాబా సహాయం చేయండి అనేక మంది చనిపోతున్నారు బాబా రేపు ఏమవుతుందో మాకు తెలియతారు అటువంటి స్థితిలో బాబా మీరు ఇటువంటి పరిస్థితుల్లో కూడా మాతో మాట్లాడుతున్నందుకు నా తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా తెలియజేస్తున్నందుకు అందుకు మేము సిద్ధపడటానికి సహాయం చే మమ్మల్ని మేము పరీక్షించుకొని మీరు ఆకడకు సిద్ధపడటానికి సహాయం చే మాలో ఎన్నో లోటు తండ్రి మేము పరిపూర్ణలు కాదు ప్రభావ పరిపూర్ణత వైపు వెళ్తున్నాం తండ్రి సహాయం చేయండి ఇంకా నువ్వు వెరగొట్టబడుస్తాయి నలుగు గొట్టబడుస్తాయి అనేకం ఉంటున్నాయి ప్రభా సహాయం చేయండి తండ్రి ప్రభా నాయన మాలో ఉన్నాయి అన్నీ మీకు తెలుసు ప్రభా మా ఆలోచనలు అన్నీ మీకు తెలుసు మేము చేయ కార్యములన్నీ మీకు తెలుసు మా బహిరంగ జీవితం మా రహస్య జీవితం అన్ని మీకు తెలుస్తుంది మా దేవత సహాయం చేయండి మీరు మాత్రమే ప్రభావ మమ్మల్ని బలపరుచుకుంటారు ఈ సమయంలో ప్రభు ఈ లాక్డౌన్ సమయంలో తండ్రి మేము పరీక్షించుకోవటానికి సరి చేసుకోవటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్థానికుంటారు మా దేవ ఈ కరోనా బారిన పడిన బిడ్డల గురించి ప్రార్థిస్తుంటారు జ్ఞాపకం చేసుకుంటారు ఆయన ఆ యొక్క విక్టోరియా గారి భర్త గారు ఎస్ గురించి ప్రార్థిస్తుంటున్నా జ్ఞాపకం చేసుకుని తండ్రి సహాయించండి వారిని బాబాయ ముట్టి స్వస్థపరచండి బలపరచు అదేవిధంగా పెద్ద జాషుల గురించి ప్రార్థిస్తుంటారు నాయన సహాయండి ఆ కిడ్నీస్ ముట్టి స్వస్థపరచండి బాబా బలపరచండి రివైవ్ చేయండి తండ్రి అంటే చూపును దయచేయండి ప్రభావాయన జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రభా చిన్న జాషువా జ్ఞాపకం చేసుకోండి బాబా ఆయన తండ్రి ఆ బిడ్డ యొక్క ఆయన ఆ యొక్క గుండెను ముట్టండి ఎంతో బలహీనంగా ఉంది ప్రభా స్వస్థపరచండి తండ్రి బలపరచండి మా దేవ రూపు చూపించండి తండ్రి ప్రభా మీరే ఆ బిడ్డను బలపరిచి తండ్రి మీ నామం మహిమార్థమైన బిడ్డను నిలబెట్టవలసి ప్రార్థిస్తున్నారు తండ్రి సహాయండి ప్రభా వేడుకుంటున్నాను అదేవిధంగా నాయన స్వరూప సహోదరి స్వరూప గురించి ప్రార్థిస్తున్నారు చిన్నలాజరు గారు భార్య గర్జన దినాన ప్రభా పాము కాటుకు గురై ఉండగా ఆయన మీరు అద్భుత రీతిగా ఆశ్చర్యకరము తండ్రి ఆ యొక్క విషయాన్ని ఎగురిచేసి తప్ప నాయన ఆ బిడ్డను బ్రతికించినందుకు తండ్రి బాబా నాయన ఇంత గొప్ప ప్రమాదం అపాయం నుండి కాపాడారు పద్మాత్రం మా తండ్రి ఇది కేవలం నాయన మీ యొక్క కార్యం తండ్రి మీ బిడ్డల యొక్క ప్రార్థన కార్యం పద్మ మీకు నీ విశ్వాసతను మరి ఆ బిడ్డ జీవితం రుజువు చేసినందుకు స్థూత్రం ఆ బిడ్డ సాక్ష్యాన్ని బలపరచినందుకు ప్రభావ ఆమె అనేకులకు సాక్షిగా ఉండటానికి సహాయించారు ఈ కార్యం చూపిస్తున్నాను అనే కొడుకు నిలబడటానికి సహాయం చే తాండాల్లో ఆ ప్రాంతంలో బలంగా బలంగా వాడుకోవాల్సింది తండ్రి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యము శక్తి బలము దయచేసి ప్రభావ జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా ప్రభా నాయన తండ్రి క్రిస్టిన పాపల గురించి ప్రార్థిస్తుంటున్నాను ప్రభావ జ్ఞాపకం చేసుకుంటాను మా తండ్రి ప్రభా నాయన మీరే తండ్రి అబిడ్డకు ఆ స్వస్థత సంపూర్ణంగా దయచేసి తండ్రి ప్రభా మీరే పుట్టి స్వస్థపరిచి మీ మహిమ కొరికి బిడ్డను వాడుకోవాల్సి పెట్టుకుంటున్నాం తండ్రి ఆయన అదే విధంగా ప్రభా యొక్క సమయంలో తండ్రి అభిరామ్ గురించి ప్రార్థిస్తుంటున్నాం ఆయనకు జ్ఞాపకం చేసుకుంటు ప్రబ్బా ఆయన కూడా మొట్టని స్వస్థపరచండి ప్రభుత్వం అనేక సమస్యలు ఉన్నాయి తండ్రి ప్రభా ఆ ఇంటి కాలే విషయంలో తర్వాత తన సామాన్లు తీసుకెళ్లే విషయంలో ప్రతి చోట శోధనలు ప్రతి చోట దాడులు ప్రభా ఆయన బుద్ధి జ్ఞాపకం చేసుకుని కాచి కాపాడు భద్రపరచండి తండ్రి మీ మీద ఆధారపడటం ఆయన ఆయనకి నేర్పించవలసిందిగా ఆయన భార్యకు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తారు ఆయన మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని హత్తుకొని తండ్రి మీపై ఆధారపడి జీవించి భాగ్యమార్గం అయితే చేయండి ఆయన మీ వైపు తిరగటానికి సహాయండి ప్రార్థన ద్వారా ఆయన ప్రతి ఆయన విషయంలోనూ చింతపడకుండానే విజ్ఞాపన పూర్వకంగా మీకు తెలియజేయడానికి సహాయం చేపకం చేసుకుంటూ బా బలపరచండి అదేవిధంగా నాయన తండ్రి ఇంకను ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వెంకట సుబ్బయ్య గారికి తండ్రి ఇచ్చిన స్వస్థతలు బట్టి స్తోత్రం చదివించుకుంటారు ఆ బిడను కూడా నాయన తండ్రి ఆ యొక్క నెగిటివ్ వచ్చిన మీకు స్తోత్రం మా దేవ డబ్బా నాయన బలపరచండి మిమ్మల్ని హత్తుకోవటానికి నాయన తండ్రి మీపై ఆధారపడి జీవించడానికి సహాయ నాయన మీ వెలుగులోకి నడిపించండి ప్రభా మీ సత్యంలోకి నడిపించండి నాయన మీ జీవంలోకి నడిపించండి తండ్రి ప్రభా ఉదయముడు ఆయన ప్రభా గొప్ప కార్యం చేయండి మారు మనసుని దయచేసి ప్రభా నూతన జన్మానుభవం దయచేసి తండ్రి మీరే తండ్రి నిలబెట్టవలసిందిగా ప్రార్థిస్తున్నారు నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా నాయన మా తండ్రి అదేవిధంగా ఇంకను ఎవరైతున్నారు జ్ఞాపకం చేసుకు చకవర్తిగా తల్లియన జ్ఞాపకం చేసుకుంటే పుట్టండి స్వస్థపరచండి ఆయన ప్రభావ ఇప్పుడు అనేక సమస్యలు ఉంటున్నాయి మా తండ్రి ఆయన రైతుల సమస్యలు మైగ్రెంట్ వర్కర్స్ అదే విధంగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో ఆయన ఈ యొక్క విద్యార్థులు ఎంతగానో తండ్రి ఆన్లైన్ లో క్లాసెస్ సరిగ్గా జరగడం లేదు వారికి అర్థం కావడం లేని ప్రభావం సహాయం చేయండి ఆయన జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ప్రభా బిడ్డలకు సంవత్సరం వృధా కాకుండా సహాయం చేయండి ఆయన ప్రభా మీరే సహాయం చేసి వారికి కావాల్సిన జ్ఞానాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను ప్రభా గడిచిన దినాల్లో బాలాజీ నగర్ లో జరిగిన పరిచర్యం దేవించి ఆశీర్వదించారు ప్రభా తిగా మేమందరం వెళ్ళి మీ పరిచయం చేయడానికి ఇచ్చిన ఆ యొక్క సమయాన్ని బట్టిస్తూ నాయకు మీ యొక్క స్వార్థ అక్కడ ప్రకటింపబడి దానికి మీరు కట్టి ఫలింప చేయండి తండ్రి ఈ వాక్యం వృధా కాదు ప్రభా అది యాభై ఏదో చెప్పినట్టు నాయన అది నిష్ఫలముగా తిరిగి రాదు తను తన కార్యాన్ని అది నెరవేరుస్తుంది ప్రభా మానవ బలహీనతో విత్తపడింది తండ్రి దానికి మీరే బలపరచగలరు ఆరుగురు చేతులు ఎత్తారు ప్రభా వారిని కార్యం చేయండి నాయన వారు మీ వైపు చూడటానికి చేయండి తండ్రి ప్రభా వారిని మీరే దర్శించవలసిందిగా వారి మనసుకు తాకవలసిందిగా వేడుకుంటున్నారు ప్రభా నాయన వారి గొప్ప రక్షణ అనుభవాన్ని వారు నడిపించవలసిందిగా వేడుకుంటున్నారు ప్రభా జ్ఞాపకం చేసుకుని అక్కడ సేవ చేస్తున్న విజయానికి జ్ఞాపకం చేసుకుని తండ్రి దీవించి ఆశీర్వదించండి తనకిచ్చిన భారాన్ని స్తోత్రం చలించుకుంటున్నా ప్రభా నాయన అదేవిధంగా ఇంకా నువ్వు ప్రాంతాల్లో జరుగుతున్న మీ సేవ పరిచయం దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి ఈ యొక్క సంఘాలు ఆరాధన గురించి ప్రార్థిస్తుంటున్నావు ప్రభా ప్రభా కరోనా కేసెస్ రాకుండా మీ సంఘంలో మీ ఆరాధన తండ్రి బలంగా ప్రభా జరిగినట్లు సహాయం చేయండి శత్రు సైతానుడు అంధకార శక్తులు మీ సంఘం దాడి చేయకుండా సహాయం చేయండి ప్రభా మీ మహిమతో ప్రభా మీ వెలుగుతో సంఘాన్ని నిలపవలసింది పడుకుంటున్నాను సంఘాలన్నీ ప్రభా దీప స్తంభరాలుగా ఉండినట్లు సహాయించండి వెలుగును ప్రస ప్రసరించేవిగా ప్రభా ఉండటానికి సహాయం చేయండి సంఘాల్లో ఉన్న గొడవలు కొట్లాటలు కోర్టు కేసులు అన్ని తీసేయవలసిందిగా ప్రార్థిస్తుంది లోకానికి మాదిరి అయినటువంటి ప్రభా బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి అన్యులు ప్రభావ మీ నామము దూషించకుండా ప్రభా సహాయం చేయండి తండ్రి ఐక్యత సమాధానం దయచేయండి సంఘాలలో ఉన్న స్వనీతిని తీసే ప్రభా ఆయన తండ్రి ఆత్మీయ గర్వాన్ని ఆత్మీయ అంధకారాన్ని తొలగించండి ప్రతి ఒక్కరు ప్రభా ఆయన ఈ లోకం అస్వాస్థతమెరిగి ప్రయాణికులు బాటసార్లమని ఎరిగి ఎంతో జాగ్రత్తగా తండ్రి లోకంలో జీవించడానికి సహాయం చేయండి ప్రభా మీ బిడ్డలుగా మేము మిమ్మల్ని లోకానికి ప్రత్యక్షపరచాలి ప్రభా మీ జీవాన్ని లోకానికి చూపించాలి ప్రభా మీ నీతిని మేము లోకానికి చూపించాలి తండ్రి సహాయం చేయండి ప్రభా నాయన మా వాళ్ళని అనేక సార్లు ప్రభా మీ నామానికి అవమానం కలుగుతుంది తండ్రి క్షమించండి ప్రభా ఎవరినస్తుల గురించి ప్రార్థిస్తున్నారు ఎవరినస్తులు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి ప్రభా కావలసిన భయభక్తులు దయచేయండి ఆయన వారు మిమ్మల్ని హత్తుకుని జీవించడానికి దయచేయండి ఆత్మీయ లోతు దయచేయండి ప్రభావ ఆత్మీయంగా ఎదగకుండా పైపైనే ప్రభా వారు భక్తి పరలో అనుకుంటున్నారు ఆత్మీయ జ్ఞానం లేని అడల లోతు లేని అడల మీ సన్నిధిలో వారు సమయం గడపని ఎదల ప్రభా వారు ఎంతో నష్టం తెచ్చుకుంటారు తండ్రి రెండు పొడవుల మీద ప్రయాణం లాగు ప్రభావ లోకం మీద కాలు మందిరంలో కాలు వేసి తండ్రి వారు జీవిస్తుంటున్నారు సహాయం చేయండి మా దేవ మా తండ్రి సంపూర్ణంగా మీకు సమర్పించక మీ భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభుత్వ మీ వారికి వారి పాదములకు ఆయన దీపం వారి వెలుగుగా ఉండటానికి సహాయం చేయండి ప్రభు వారిని కూడా దర్శించి బలపరచండి టాబో దినాల కొరకు సిద్ధపరచండి అనేక ప్రార్థనా లేపండి సేవకులను లేపండి స్వార్థికులను లేపండి తప్ప దాని కొరకు వారికి సిద్ధపరచండి అదేవిధంగా ప్రభునైనాయన ఇంకనూ అనేక సమస్యలు ఉంటున్నాయి తండ్రి సహాయం చేయండి ప్రభులైనా ఈ యొక్క చైనా ఒక నైనా ఇండియా ఒక యుద్ధం గురించి ప్రార్థిస్తుంటున్నాం సహాయించండి మా దేవా మా తండ్రి ఆ యుద్ధం నుండి ప్రభు యుద్ధ వాతావరణం ఇద్దరు వెదుకులాగా సహాయం శాంతి సమాధానం తెలుసుకోవటానికి సహాయం చేయండి ప్రభులైన యుద్ధం వల్ల ఎంతనో నష్టం ఆర్థికంగా ప్రాణ నష్టం ఆర్థిక నష్టం అనేక విధాలుగా నష్టం ఉంటుంది తండ్రి ప్రభుత్వ యువరోకులను రెచ్చ రెచ్చగొట్టుకోకుండా లాభాపేక్ష కాకుండా తండ్రి దేశం యొక్క క్షేమం కొరకు తండ్రి వారు పాటు పడినట్లు సహాయం చేయండి ఆయన వచ్చిన దినాల్లో గడిగిన దోని మరింత సైనికులు జ్ఞాపకం చేసుకుని తప్ప ఒక ప్రియులను కోలుకున్న కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని ప్రదర్శించి ఓదార్చండి మీ వాక్యాన్ని వారు కనపరచండి తప్ప నేను తండ్రి ఎట్టి నిరీక్షణ లేని వారికి మీ నిరీక్షణ తండ్రి ప్రభా మీరే వారిని బలపరచవలసిందిగా పెట్టుకుంటున్నా సమయంలో ప్రభావ మేమందరం తండ్రి కూడి ఆన్లైన్ లో ప్రార్థించడానికి మించిన సమయాన్ని పట్టిస్తూతాం ప్రభా ఇంత కాలంగా మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ తండ్రి మెచ్చిన సమయాన్ని పట్టిస్తూ హండ్రెడ్ డేస్ తప్పా మీకు తండ్రి ప్రభా నాయన ఈ యొక్క పరిచయను మీరు దీవించి ఆశ్వాదిస్తారు ఆ ప్రార్థనలన్నీ ఆలకించారని స్థోతాం ప్రభా నాయన తండ్రి ఈ విధంగా ప్రభా ప్రతి విషయంలోనూ ఆయన మేము ప్రార్థిస్తూ ప్రార్థనా విజ్ఞాపలు చేస్తూ తండ్రి మీకు తెలియజాటిని సహాయం చేయండి మీ యొద్దకు ప్రభా ధూపముగా తండ్రి మా ప్రార్థన వెళ్ళిందని విశ్వసిస్తుంటున్నా ఆయన ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి ఆత్మీయంగా మమ్మల్ని స్థిరపరచండి ఆత్మీయంగా ప్రభా మమ్మల్ని విజయవంతులుగా ఈ లోకంలో చేయవలసింది జయవంతమైన జీవితం మాకు దయచేయవలసింది ఈ లోకంలో ముఖ్యంగా ఆయన మీరు జీవించిన విధంగా ప్రభా మేము జీవించడానికి సహాయం చేయండి తండ్రి మాలో ఎన్నో ఆయన ఇద్దరు గొట్టి సహాయం చేయండి ప్రభా నాయన మాలో ఉన్నటువంటి ఆ శరీరాన్ని ఆ ఫ్లెష్ ని తీసివేసి ప్రభా పైన వాటిని చూస్తుంది ప్రభా న మీ ఆకలి కొరకు ఎదురు చూస్తుంది మేము సిద్ధపడి ప్రభా ఆయన ఇటువంటి మచ్చాటాగు సంఘముగా ప్రభు నాయన తండ్రి ఉండటానికి మీ రాజ్యం కొరకు ప్రభావ ఎదురు చూసేవాళ్ళము ఆ నూతన ఐర్షన్ కొరకు ఎదురు చూసేవాళ్ళం మమ్మల్ని అందరు చేయవలసిందిగా వేడుకుంటూ ప్రతి విధమైన శత్రు సైతాలు అంధకార శక్తుల యొక్క దాడుల నుండి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచవలసిందిగా మమ్మల్ని మా సమస్త హస్తగతం చేసుకుంటూ అది ప్రార్థన మహాప్రభు మహాలక్ష్మి కురిస్త అడిగి వేడుకొని బ్రతికులాడుచు ప్రార్థిస్తున్నావు తండ్రి ఇరవై ఐదు క్రతకాల సమయంలో దేవ నా కూడ మీరు అనుభవించినటువంటి యొక్క మీకున్నాడు కేవలం ఏ పిన్ని తండ్రి ఏ మహత ఏ యజ్ఞత లేని వాడిని తండ్రి అయ్యా దయచేసి కృపను అనుగ్రహించి దేవ జ్ఞాపకం తీసుకుని బిడ్డలతో అయ్యా మీ ప్రాతినిధిలో నాకు ఇచ్చేటువంటి యొక్క పాలు పంపులకై మీకున్నాడు అయ్యా ఈ ధన్యతకై ఈ యొక్క కృపకైతే మంచితనానికి కొన్నాళ్ళు తండ్రి అయ్యా నమ్మకం తండ్రి వెంగిలి తండ్రి అయ్యా అయ్యా నా జీవితం ఎటులా అయా నమ్మకం ఏంటంటే మీకు కలిగినటువంటి ఆ యొక్క దేవ నమ్మకం ఏంటంటే ప్రేమకై అయా ఆ యొక్క ఆచరికరమైనటువంటి కృపకాయ పొందనాలు నమ్మకమైన కలిగినటువంటి ఆ యొక్క దేవ శాంతమైన ఐక తిన్నత కృపకాయని పొందా చేసుకుంటున్నాం తండ్రి దేవులు జ్ఞాపకం తీసుకోవడానికి తెలియకండి నమ్మకైంది పాపం బట్టిని బట్టి నిర్వసించుకోవలసింది నమ్మక ఏందేవా నత్యనర్తం నిత్య ఆజ్ఞకి పాత్రల్సిందన్ను అయ్యా మీకు ద్వారా మీకు దయ్య ద్వారా అయ్యా నమ్మకం ఏంటంటే కొడుకు చూపించి క్షమించి కరుణించి నమ్మకైందేవా చేస్తున్న కొందనాలు అయ్యా జీవితంలో జీవితం జీవించడానికి సహాయం చేయండి రాజా జీవించి అయ్యా మీ కొరకే నిలబడేటటువంటి వారంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి బిడ్డకే మీ తండ్రి అయ్యా వారి సాక్ష్యాలకి అయ్యా వారి కుటుంబాలకి అయ్యా వారి పిలుపు వారి ఏర్పాటు నిమిత్తం మీ కొందరు ఆచరించుకుంటున్నాను తండ్రి అయ్యా వారి జీవితాల్లో మీరు చేసినటువంటి ఆ గొప్ప రక్షణ కార్యానికి అయ్యా నమ్మకం అయిన తండ్రి హరి ఏడుల మీకు ఆ ప్రేమ ఆ యొక్క ఆ యొక్క కొట్టిని మీ కొందరు ఆ తండ్రి అయ్యా మా తండ్రి ఇక్క తిగులున్న సమయంలో లక్షల కొలిది చనిపోతుండగా లక్షల కొల్ది దేవా వ్యాధి వారిని పడుతుండగా మా కుటుంబాలని అయా కాయటానికి అయ్యా కాపాడటానికి అయా పోషించడానికి మీకు కలిగినటువంటి ఆ యొక్క ఉద్దేశం ఆ యొక్క సంకల్పం ఆ యొక్క మంచితనానికి మీ తండ్రి ఏ గత దేవా ఏ అర్హత లేదు కానీ చేసుకున్నాను తండ్రి మీ కొందనాలు నమ్మకం అయింది దేవా ఎదుగు దేవా నేను కూడా మీ తండ్రి దేవా మీద ఎంత అయ్యి నా నమ్మకం ఏం లేని సార్లు నమ్మకం ఏంటండీ మీ పేరు దంగీవితాన్ని బట్టి తాదు కానీ అయామ యొక్క కృతను బట్టి అయామ యొక్క శ్వాసను బట్టి అయామ యొక్క నీతిని బట్టి మిమ్మల్ని వచ్చినందుకు నమ్మకం ఏంటంటే పెంగిలికించేత అనేక అవకాశాలని అనేక దేవ నమ్మకం అనేక సార్లు మీరు ఇచ్చేటటువంటి పిలుపును అందుకోలేని వారంగా అయ్యా ఉన్నటువంటి పరిస్థితిని బట్టి గురించి అయ్యా ద్వారాలు తెరవూడలాగా నాకు సహాయం అయ్యా నమ్మకం ఏంటంటే ఏం గడిగింది రాజా ఈ యొక్క తండ్రి ఇంకా కొంత సమయం తండ్రి అయ్యా మీ కొడుకు మీ తోటలో పనిచేసే భాగ్యం అనుకరించం లేదండి అయ్యా ద్వారాలు తెరవమని అయ్యా అనేకులు మీ పాఠం నడపడానికి అనేకులను బలపరచడానికి అనేకులకు సాక్షులుగా జీవించడానికి అయా అనేకుల మధ్య వినామానికి భయంకరంగా జీవించడానికి అవకాశంగా మనం ప్రార్థిస్తున్నావు తండ్రి ద్వారాలతో రామని ప్రార్థిస్తున్నావు తండ్రి అయా హోన్ దినంలో తండ్రి అలాగే నగర్లో మీరు అనుసరించినటువంటి పొప్పపైనాలు అయ్యా నమక ఎంత ప్రతి హృదయాన్ని పెట్టుకుంటున్న నిర్ణయం చేసినటువంటి ప్రతి ఆ దేవ నమ్మకం ఎంత మీరు బలపరచండి సహాయం చేయండి అయ్యావారి హృదయాల్లో మీ కార్యం దొరికించండి లోతైన కార్యం సహాయం చేయండి గురించి అయ్యాత్మహిం తండ్రి మా దేశంలో అనేక ప్రాంతాల్లో లేక నిర్శించుకున్న వారిగా ఉండగా అదే ఆ మీ ప్రేమను ఎరుగునే నశించిపోయేవారికి ఉండగా అయ్యా మీ శిల్వ కార్యాన్ని తెలియకనే నశించేవారు ఉండగా అయ్యా అందరూ జీవించాలని ప్రార్థిస్తున్నాం జీవించాలని ప్రార్థిస్తున్నాం ఆ పని విస్తారంగా ఉండగా కోత వారిని లేక మనం ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కోత యజమాని వేడుకుంటున్నాం తండ్రి కొన్ని ప్రాంతించండి కలిగితే ఆత్మ కలిగిన తంటే మీ యొక్క వాక్యానికి మీ యొక్క నామానికి మీ యొక్క సువార్తకు ఆటంకులు ఉన్నటువంటి ఆటంకంగా ఉన్నటువంటి అత్రువులుగా ఉన్నటువంటి ప్రజలు శత్రువులుగా ఉన్నటువంటి నాయకులు అప్పుడు ఇతర నుంచి అయ్యానికి అయ్యా వారి కుటుంబాల్లో మీకు ఇబ్బంది తండ్రి ఏంటండి అతి నాయకులు అటు అధికారుల తండ్రి అయ్యా మిమ్మల్ని గ్రహించడానికి అయ్యా మీ వైపు చెప్తాను ఎస్టు నిజమైన దేవుడు అని వారు గ్రహించడానికి కృప్ననుగ్రహించండి మీ వైపు చెప్పడానికి నమ్మకం దేవా పెండి తండ్రి అయ్యా సమయంలో కృష్ణను గ్రహించండి మీ కృప్న వేరు పడుతున్నారు దేవా సమయం చేయండి అయ్యా ఏ ప్రతివారం తండ్రి ఎంత వారం దేవా నమ్మకం ఏంటంటే ఏం గురించి రోజా కృప్నను గ్రహించండి కన్నా అది సంకల్పం మీకు కలిగినటువంటి ఆ యొక్క సంకల్పం కృపకం తండ్రి లాక్డౌన్ ద్వారా ఏక వ్యాధి ద్వారా తండ్రి అయ్యా నమ్మకం అయితే శ్రమల ద్వారా కష్టాల ద్వారా వెళ్తున్న కుటుంబాలను ద్వారా నమ్మకం అయిన తండ్రి ద్వారా వెళ్తున్న కుటుంబాలను అయ్యా నమ్మకం ఎంతేమిలో ఉన్నటువంటి కుటుంబాలను జ్ఞాపకం ఆహారం లేక బాధ పడుతున్నటువంటి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అండి అయ్యా జ్ఞాపకం చేసుకుంటున్నాను అండి అయ్యావుడి అయ్యా నమ్మకం అంటే దేవ నమ్మకం ఏంటంటే అయ్యా జ్ఞాపకం చేసుకోవాలి ఆక జ్ఞాపకం చేసుకోండి చేసుకోవాలి తగ్గిన నమ్మకం అయ్యా నమగ్గించండి నిదైన కోరుతుంది ఇచ్చినటువంటి కృతలే కొన్ని క్రీస్తు పరిశుద్ధమైన పరిశుద్ధగా పరిశుద్ధగా మహమ్మతు శిక్ష రోగి తండ్రి సమాధానాన్ని బట్టి అన్ని ప్రభావ మీకు వండనాలు ఈ విదేశాలను ప్రత్యేకించి మా జీవితంలో ప్రేమ పని పిచ్చినందుకు మీకు వందనాల ప్రభావ ఎంతో మంది చూడలేక తండ్రి ప్రభావ ఆయన చాల గర్భంలో పరిష్కరిస్తున్నారు ప్రభావ ఆయన మీ కృపా ప్రేమ వార్తలు దీన్ని బట్టి నేను జీవితం కలిపి ప్రభావం లో మా ప్రయాణం కొనసాగిస్తూ ఉంటున్నాను ప్రభావ మీ యొక్క అద్భుత కార్యాలు మీ మేలు ఆయన వీటిని భరించుకొని నేను ప్రయాణిస్తూ ఉంటున్నాను జీవితంలో మీకు వందనైరం చదువు అయినా జీవితం తండ్రి ఉండే వారం ప్రభుత్వ దీని కొరతనైనా విషయం మా జీవితాలు తండ్రి ఇష్టమైనా మీ పేరు చెప్పుకొనిస్తూ లోకంలో అయితే ఉంటాయి దేనికి ప్రభు అతిరం సభనైనా జగార్థత మిస్పడము కష్టము న్యాయము నాకిచ్చిన రక్షణకైనా ఆ రక్షణ చేదారు బహుమానం పెట్టే ఆశతో కేంద్రీకరించి పరిగెత్తే వారంలో నేను నానా లోకంలో ఉన్న వెంకయ్యం అది కేవలం అపవాది నుంచి మాత్రమే కలిగింది అయినా అది మా ఇద్దరికి వచ్చినప్పుడు నన్ను జీవించే వారంగా ఉన్నప్పటికీ సాధించండి ప్రతి చోదంలో నుంచి మమ్మల్ని తప్పించి అంటే ఇప్పుడు కొన్ని రెస్టే మీకు వందనాలు చెల్లిస్తుంటాను మీ ప్రేమపై మీ అంటే ఈ దినమంతై మీకు మహిమపరకుండా అంటే మిమ్మల్ని సంతోషపరిచే వారంగా మేము జీవించి నాకు సాధించాను అయినా అయ్యా జోషన్ అల్పకాల సుఖభాగం అన్వెంట్లుంటే అంటే మీ ప్రజలతో కూడిన శ్రమ కలగబోయే బహుమానం చూసి అట్లాంటి మహా ధనుడి రాజు కలిపి వదిలిపెట్టుకొని వచ్చాడు లేకపోయినప్పటికీ మేము వదలలేని వారంలో ఉంటున్నాం రైతు మమ్మల్ని మరణించండి క్షమించండి కదా మాకు బుద్ధి చెప్పండి చదువు ఆయన జ్ఞానము దయచేయండి చూడదు ఆయన ప్రార్థించే వారంలో శాఖ ఆయన ఏదైతే ప్రార్థిస్తున్నామో దాని ప్రకారం మేము జీవించే వరంగాను తే ఏదైతే చదివి ప్రభు అని ఆయన దాని ప్రకారం మేము జీవించేవరంగాను ప్రతమండి తండ్రి ప్రభు నీళ్ళులోను తల్లిలోను ఆయన జీవించే వరంగా ఆయన చక్కగా కృంగిపోకుండా అది సంతృష్టికరమైన జీవితం జీవించే వరంగా ఉండేటట్టు ఆయన ఈ యొక్క మానవ శరీరం ఇది తెలువుగా తండ్రి పాపానికి ఈ శరీరము ఇప్పుడు అవయవాలు ప్రీతి సాధకములుగా మేము మార్చుకున్న తక్కువండి అది బలపరచడం తోడుగా నీరుగా ఉండండి ప్రభు మా కావలిగా ఉండండి ప్రభు నాకు సహాయమై ఉన్నది ప్రభు ఆయన మీ మీద మేము ఆధారపడుతున్నాం కూడా మీరే ఉన్నారు తండ్రి నాయన మీకు వందనాలు శ్రోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ఆయన ఈ కయ తండ్రి గడిచిన కాలం అంతే తండ్రి మీ కృపలు భద్రపరుస్తున్నారు ప్రభు ఆయన మమ్మల్ని మా మా సన్నిహితులను తండ్రి మా శ్రేయో విలాసులను మా శత్రువులను తండ్రి ప్రభా అనేహితులను తండ్రి ప్రభు నాయన ఈ మీ కృపలు భద్రపరుతున్నారు దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను ఆయన ఇచ్చిన ఈ రక్షణను మేము కూడియడం వల్ల కుట్రే వారంలో ఉండక ఆ పరలోకాన్ని మేము జయించే వారంగా ఆ పరలోకానికి పేర్కొనే వారంగాను ప్పుడు సహాయం చేయండి అది ప్రభావను క్షణము మీకు తాడి మోయిస్తున్నామని నేను గుర్తు చేసుకోవాలి ప్రభు మా నోటి మాటల ద్వారాను మా చూపుల ద్వారాను మా క్రియల చేష్టల ద్వారాను ఆయన ఆ పొవాలికి ఎక్కడ ఆయన మంచి దినాలంలో రాకడత సమీపంగా ఉన్నాం కాబట్టి భద్రంగా భయము ఒనుకుతో భక్తితో ఆయన మేము గడుపునట్టు సహాయం చేయండి అది మా కళ్ళ ముందు మా వైపు వాళ్ళు మా కంటే చిన్నవాళ్ళు మా కంటే పెద్దవాళ్ళు అనేకలు మృతి చెంది ఉన్నారు ఆయన అంటే ఈ లోకము చేసిపోతాము కానే కాదు ఆయన పరలోకమే చేసిపోతాం ఆ పరలోక పట్టణమే చేసిపోతుంది కాబట్టి నేను దాన్ని చేరుకునే వారంగా మేము తండ్రి మీ యొక్క రూపంలో ఇంకా మమ్మల్ని నాప్తం చేస్తామని వేడుకొనిస్తున్నాం కరోనా బాధితులను నాప్తం చేసి ప్రభావ ఆయన రక్షణ ఏ విధంగా దయచేస్తారో తెలియదు ప్రభావ వారికి రక్షణ దయచుకుంది తండ్రి డెక్బెడ్ మీద ఉన్నవాళ్ళు తండ్రి నాయన చనిపోయేవారు అని అంటున్నారు ప్రభావి వారికి ధైర్యంలో అయితే వారికి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లను నాశనం చేస్తుంది ఆయన పారిశుద్ధ్య కార్యక్రమాల చేస్తున్న వారికి నాశనం చేస్తుంది పోలీసు వారికి నాశనం చేస్తుంది ఇంకా ఎవరైతే మెడికల్ గా శానిటైజ్ గా ఎవరైతే ఉపయోగపడుతున్నారో వారి అందరినీ నాశనం చేస్తున్నారు ఆయన ఈ ప్రాణం పెడుతున్నారు తన ప్రాణం పెట్టినంత మాత్రాన పరలోకంకి వెళ్ళలేదు అనిత్య జీవానికి చేయకోలేదు వారికి రక్తం పెంచు ఆ పాపాన్ని విడిచి రక్షించబడుతారు పడేసాగి అది నేనైతే ఒకటి వారం లేదు చంద్రప్రభా ఏమి చేయలేని స్థితిలో ఉంటాను అక్కడ పని చెప్పి చంద్ర ప్రభావి నడిపించమని ఆయన మెడిసన్ రైతులు ఆయన వారు పడుతున్న ఇబ్బందులు వారు పడుతున్న కష్టాలు ఇష్టాలు వాటిని జ్ఞాపం లేదు చంద్ర ప్రభావం వారి పంటకి ఫలితం రావడం లేదు ఫలితం వచ్చేటప్పుడు సైన్స్ మెడిసన్ వెళ్ళిపోవటం సాయం వాటి వల్ల కలిగిన నష్టం సరువు ఆయన దాని తీవ్రత ఇన్ని రేట్లు పెరిగిపోతాయి కాబట్టి జ్ఞాపకం పేదవాడు ఇంతనో కూటను బిల్ల జరిగిపోతుంది చైతన్య లైక్యం ఏమో మీరు భద్రపరకు దీనికమో వీరుగా అందాలని జ్ఞాపకం అందాలు తండ్రి ప్రభావం ఎక్కడ చూసిన తండ్రి ప్రభావం ప్రేమ వ్యవహార గొడవ తండ్రి ప్రభావం చూడకూడని చేకూడము ఆధిపత్యం తండ్రి ప్రబాధం ఒకరి మీద ఒకరికి దౌర్జన్యం మాత్రం అని కుంగలు ప్రపంచంలో ఉన్నది లోకంలో ఉన్నదంతా సంఘంలోకి వచ్చి ఏలుబడి తెస్తుండంతో ప్రస్తత్వం నుంచి నాయన సంఘానికి విడుదల కలిగించల్సింది ఆ సంఘంబోన శిక్షణమిటిగా తండ్రి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నది నాకం చేస్తుంది ఎవరైతే తరలి రక్షణ మాకు కావాలని కోరుకుంటూ ఆ పాపంలో నుంచి బయటపడలేకున్నారు రక్షింపబడత కాక మొగ్గు చూపుతున్నారు ప్రభు వారికి నాశనం చేస్తుండ్రు కష్ట త్రోడుగా ఉండండి సంఘాలలో తండ్రి ప్రభునైనా ఎవరైతే పెద్దలుగా తెలమని చెప్తున్నారు తగ్గించుకొని సత్యమను బోధించే వారుగా ఉండటం ఎవరి గుణాల గురించి తెలువ గురించి వారు బోధించేవారుగా ఉండాలి ఉంచండి ప్రభుత్వం ఆశీర్వాదాలకు ప్రభు అని ఆయన అనేక కొంత బోధకులు బయలుదేరి ఉన్నారు అని నేను చూస్తుంటామంటా అసలు వారి దగ్గర నుంచి ఆ విశ్వాసం తప్పిస్తున్నాను వారికి బుద్ధి చెప్పు మనం వెళుతున్నాం ఒక జ్ఞానము గడిచేది కదా ఆ విశ్వాసం ఆయన దేవుడికి చెప్పినా తండ్రి వినలేని స్థితిలో కానీ ఒక విశ్వాస ఆశీర్వాద సంబంధమైన విశ్వాసం వినలేని పరిస్థితిలో ఉంటున్నాడు అయినా శ్రీస్తు దేవుడు మేము దేవుని కుమారులు మేము రాజుల యాదకులు మనం చెప్పుకునే వారుగా ఈ లోకంలో అన్నిటి మీద ఆశ ఆయన బోధించమని పెడుతుంది అదే విధంగా ద్వారా జరుగుతుంది ఆయన చేస్తున్నాం ప్రతి బ్రదర్లకి నాటం జీవించాను ఎవరెవరికైతే సహోదరి సహోదరులకి మిసరి వెళ్తుంది ఆయన కానీ రుచి చూసిగా సాయం చేయండి వారి హృదయం మెత్తనిగా అవటం వారు మరణుకున్నటం సాయం చేయండి క్రిష్ట వారు గ్రహించడం సాయం చేయండి అక్కడ కార్యాలను జరిగించండి సాయండి జరుగుతున్న పరిచర్యం మొత్తం తీసుకుని అక్కడ ప్రజలతో వారి మనస్సుతో వారి మనసు మలుక్రీ ప్రభు అయినా అక్కడ దుమ్మరావలే ఆయన ఆ కాలంలో ఆయన జీవితం చేయకూడని పాపాలు వాయు వరస ఆయన నిత్యము గొడవలు దూతులు అల్లర్లు తండ్రి వారిని నాపం చేసుకుని వారికి సాయం చేయండి ఆయన మాత్రమే జరిగిందని తెలుసు అదేవిధంగా కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యల గురించి ప్రారంభించుకుంటున్నారు సార్ ఆయన మీరు అనేక ప్రార్థనలకు వెళ్ళి జవాబు ఇస్తున్నారు ప్రభుత్వం ఆయన మీరు కృపజ్ చేపించి ఆ బిడ్డని స్వచ్ఛపరించి ప్రభుత్వం ఆయన ఆ తలనొక్కని తీసువేసి ఆ యొక్క ఇబ్బంది పనికి విడుదలస్తున్నారు అదే విధంగా ఆయన సరళమవు ఛాయిస్ రక్తం సరఫరావట ఛాయించే ఆ కట్ట కట్టిన లక్షణాలు జరుగుతా సాయండి ఆ డైర్లో ఉన్న నరాలన్నీ బాగుపడితే సాయం చేయండి సిడ్నీలో ఉన్న నరాలు సది అక్కడ సిడ్నీలో కావాల్సిన ప్రస్తుతం సమకూర్చం వాళ్ళకి ధైర్యం దాచేయండి వారికి సహాయం చేయండి ఆ కుటుంబంలో వారికి నెమ్మదిని దాచేయండి సార్ ఆయన వారి పక్కన మీకున్న స్వశాలతో వెళ్ళను సార్ ఇంకా గొప్ప క్రీవ పరిచర్య వారికి చేయటం సాయం చేయండి గొప్ప కార్యాలయం చేయండి మీకు మోసం కాని విధంగా అదేవిధంగా అభిరామ దగ్గర గురించి ప్రార్థిస్తున్నాను ఆ సహోదరు అనే పోరాటం ఇబ్బందులు దెబ్బలు కష్టాలతో ఆర్థిక సమస్యలతో నాశం చేసుకుంటే ఉన్నప్పటి వాళ్ళ జ్ఞానం వచ్చి ఆయన ఆయన ఈ భూమిని ఎండుతున్నాడు తెలియని పరిస్థితులు ఉంది ఆయన త్వరలోకి పట్టడానికి చేరే విధంగా ఆయన కుటుంబానికి నాశం చేసుకోండి సార్ ఆయన అభివృద్ధి చిన్న జాతీయ చిన్న ప్రేమ స్పృప గొప్ప కాక్షిగా అభివృద్ధి ఉండే మార్మల్ని కలిగే విధంగా వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలయం చేయండి ఆయన వారికి సంపూర్ణ స్వతంత్రైనా వారికి మనం ఒక రకంగా ఇబ్బంది పడుతుంది పరిపూర్ణ స్వచ్ఛత కలిగి నిలబడి లోకాన్ని మార్చే వ్యక్తిగా ఆయన ఇంకా రిజల్ట్ రాలేదు థ్యాంక్స్ నెగిటివ్ వచ్చిన ఆయన కొన్ని కుటుంబం చెప్పేవాడిగా ఉంది వెంకట సుబ్బయ్య గారిని జ్ఞాపకం చేస్తుంది ఆయన ఆయన పక్కన చూడాలి ఆయన రక్షణ మారమైతే అదేవిధంగా అన్నగారిని చుట్టూ అన్నగారు ఆయన తన కుటుంబానికి జ్ఞాపకం చేస్తుంది ప్రయాణం నుంచి పీడైర్యం కోల్పోయింది వారికి ధైర్యములు అయితే సహాయం చేయడం పరిపూర్ణ లక్షణం లేదు తండ్రి వంగళ తండ్రి అనవలను చరిత్రులను ఆయన ఎవరైతే అనుచవపడుతున్నారు వారిని నాయన ఎవరైతే తండ్రి సరైన తిండి లేక రోడ్ల మీద హ్యాసన చేస్తున్నారు వారిని స్నాతం చేస్తారు మీరే సహాయం చేయండి తప్ప తండ్రి కొట్టి వారు వేరే దిశ వరకు సహాయం చేసే వారంలో తండ్రి అదే విధంగా మరొక ప్రతి సభ్యుడు తండ్రి ఒక బాసీస్ మంది వాళ్ళు అరణ్యములు కేసిన వాడు వాళ్ళు అందుకే అంత దిగులు రాకడకు మేము కూడా కేటా వేసే వారంలో ఉన్నాం ఆయన అతి కృతంగా అతి భారము అయితే అతి ప్రథమ వేదనం తెలిసి అతి చదివి ఆయన తయారని మాటమని వేడుతుంది చదివిలోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్నవారు మెడిపోతారు మిమ్మల్ని మేము ఒక మూలకి పెట్టి మా పనులు మేము చేసే వారంగా ఉండాలి మిమ్మల్ని మేము నడిపించే వారంలో అనేక కోట్ల తిరిగే వారంగా మేము ఉండటం కార్యాలయం ప్రతి సభ్యులను తెలిపేది జ్ఞాపకం ఎవరైతే రాలేకపోయినారో వారిని కూడా జ్ఞాపండి ఆ పత్రం మీరు వెళ్ళకూడ ఉంది చెప్పేసి పరిశుద్ధుడా పరిశుద్ధు పరిశుద్ధు నామాయణ పరిశుద్ధుడ అయ్యా ఈ ఉదయకాల సమయంలో ప్రభావ చిన్న మందంగా చేరయ్యా నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి మీకు అయ్యా ఇన్ని రోజులు ప్రభా అన్ని కాపుదీ క్షేమాన్నిచ్చి ప్రభా ప్రార్థించిన ప్రతి విజయం ప్రతి అంశం మీద విజయాన్ని మీరు అనుగ్రహించే విధానం తండ్రి ఎదుగునైనా ఈ రోజు ప్రార్థించిన ప్రతి అంశాన్ని ప్రభా మీ ప్రార్థన చేస్తున్నారు ముఖ్యంగా ప్రభా ఇదిగోనైనా మరి చిన్న రాజు గారి భార్య గురించి ప్రార్థన చేయొచ్చుండగా మరి నా పాము కాటు నుంచి ప్రభావిత కాపాడారు తండ్రి ఆ ఏ ఎటువంటి ప్రభావం చూపించకుండా ఆ మనిషి మీద ప్రభా అయ్యా మీరు చేసినటువంటి గొప్ప మేరని బట్టి మీకు ప్రభా సింకరణం సంపూర్ణ స్వస్థత ప్రాధీయపడుతున్నాం ప్రార్థన చేయొచ్చు తండ్రి కృతజ్ఞాపం చేసుకునండి ప్రభా వారి సాక్ష్యాన్ని బట్టి అనేకలు ఆ గ్రామంలో ఆ అనేకలు మరి మరియు వైపు తిరుగునట్టుగా ప్రభావ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అయ్యా చిన్న జాశువా చిన్న జాషువాలు ప్రభుత్వ పెద్ద జాషువా ఇద్దరు గురించి ప్రార్థన చేసి అయ్యా మీరు సహాయకులుగా ఉండండి అయ్యా మీరు ప్రతి ఒక్క విషయంలో మీరు వారికి సహాయాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీరు చిన్న జాశువా విషయంలో అయ్యా మరి ఆ డబ్బును సమకూర్చే విషయంలోనూ ఆపరేషన్ జరిగే విషయంలోనూ మీరు కార్యం చేశారు మీ అలాగే పెద్ద జాస్వా విషయంలో కూడా ప్రభా ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో అయ్యా వాటిని ప్రభా మరి తీసివేసి మీ గ్రామంలో ప్రభా అరోగ్యాన్ని దాన్ని ప్రార్థించు చూపించి ప్రభా మరి స్పష్టంగా ఇవ్వమని అయ్యా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించు ఇక ఆ బిడ్డ జీవితంలో మీకు ప్రభా మీ కాపుదలను అయ్యా అయ్యా మీరు ఉంచండి కొందనాలు ప్రభా ఆ బిడ్డను ఆశీర్వదించి ప్రభావి పాడుకోమని ప్రార్థించండి అయ్యా మా నాన్నగారికి సంపూర్ణ విజయాన్ని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించారు ప్రభావం మీకు వందనాలు దాన్ని బట్టి మీకు వేలాది వందనాలు సూత్ర సూత్రాలు తండ్రి అయ్యా ఏమి నమ్మి తీసుకు నిశ్చితమైతే ప్రభా అయ్యా రక్షణ భాగ్యాన్ని ఖచ్చితంగా మీరు అనుగ్రహించమని ప్రార్థించిన తండ్రి అట్లాగే హామర్ గారి నుంచి ప్రార్థన చేయొచ్చున్నా తండ్రి మీరు ఆయన కూడా నాకు చేసుకోనండి ప్రభా మీ ప్రభా వేడుకున్న బలహీనతను మీరు తీసుకెళ్ళమని ప్రార్థన చేయొచ్చు తండ్రి మీకు ప్రభా ఎవరెవరైతే ప్రార్థన అవసరాలను కోరారు ప్రభా ప్రతి ఒక్కరూ మీరు ప్రభ దర్శించమని అయా తీర్చమని ప్రభా వర అవసరాలను ఉండమని ప్రార్థన చేయొచ్చున్నాం ముఖ్యంగా ఆయన అయా స్వార్థ పరిచర్లు చేయాలని ఆశపడుతుండగా ఆయన అయ్యాయా స్వార్థ అందరి ప్రాంతాలను దర్శించాలని ఆశపడుతుండగా అయ్యా మీరు సహాయం చేయండి తండ్రి అయ్యా మీ ప్రభుత్వ చూపించండి తండ్రిని పొందునారు అయ్యా మీరు మార్గాన్ని సరళం చేయండి అయ్యా ఎక్కడికి వెళ్ళాలో ఏ ప్రాంతానికి వెళ్లాలో ఆ ప్రాంతాన్ని మీరు చూపించండి ఆ ప్రాంతానికి వెళ్లి ప్రభా అయాన్ని స్వార్థ పరిచయ చేసి రావడానికి మీకు అనుభవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ముఖ్యంగా ప్రభా టెక్నాలజీని ఉపయోగించుకున్న ఆయన స్వార్థను పంపించాలి అని అని ఆశపడుతుండగా మీరుండి ప్రభా ప్రభా ఈ విషయంలో మీరు కార్యం చేయమని అయ్యా ప్రతి రీజనల్ లాంగ్వేజ్ లో ప్రభా ఆ స్వార్థను డెవలప్ చేసి ప్రభావి అందరికి పంపిస్తాన్ని గ్రహించండి చదువుకున్న ప్రతి వారు చదువుతున్న ప్రతి హృదయాల్లో ప్రభావ వాకిం పంచే విధంగా మీరు దీవించండి ఆశీర్వదించండి అయ్యా మీరు సహాయకులు ప్రార్థించురపరచం ఈ కరోనా వ్యాధిని ప్రభు దూరపరచండి ఆయన నిశ్చితమేమైంటి జరగాలి తండ్రి అయ్యా అయా అయినప్పటికీ మిడిల్ లైన్ వరకు ఏమి జరగకుండా మీరు అయ్యా అన్ని కృప్త వారికి అవకాశాన్ని దయచేయమని కరోనా వ్యాధిని దూరపరచమని ప్రార్థించు తండ్రి ఎందుకనైనా రైతులు ప్రభావితం మీరు జ్ఞాపకం చేసుకుని అండి మరి పంట పొలాల్లో ప్రభావితాలుగా మీరు సహాయకులుగా ఉంది ప్రభా దాన్ని ఫలవర్తంగా మార్చినట్టు రాలేపడుతున్నాం తండ్రి లాక్డౌన్ సీజన్ లో ప్రభా మరి ఎంతో మందికి ప్రభా అయ్యా కరపత్రాల్ని పంచారు ప్రభావ శార్థ ఆపరిచర్య భారమోదంతా ఇచ్చిన ఇచ్చి మీరు నడిపించుకున్నందుకు మీకు తండ్రి మరి ఆ పరిచర్య కష్టం చేసిన కష్టం ప్రభావర్ధ కాకుండా అయ్యా మీరు ప్రభు కొన్ని ఆత్మల మీరు రక్షించమని అయా చదువుకున్న వాళ్ళ జీవితాల్లో ప్రభా అట్రాక్షన్ ఉంచుకున్న జీవితాల్లో ప్రభా అవి పనిచేయంగా ప్రభా అం మాట మరి వాళ్ళని బ్రతికించే విధంగా ప్రభావి చూపించమని మీరు సహాయం దయచేయమని ప్రాధాయపడుతున్నాం అయ్యాన్ని మీ రాజ్యం నుంచి తెచ్చుకొని ప్రతిఫలం దయచేయమని ఏమో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి చంద్రశేఖర్ సార్ బెల్లడెక్షన్వ్వండి కృపా సమాధానం మరింపు మనందరికి సదాకాలం తోడు అయిందాక అందరికి బైజిలాడు సార్ ఏం లేదు మంచి పాట పాడిదే ఉన్నామని ప్రత్యేకమైన నమూనాలు